పరుశుర స్తోత్రాలను ఆయన అబ్రహా మీకే వదనాలు తండ్రి ప్రవ్వా ఈ దినంతా మీ యొక్క సాయం చేతి నడిపించి సురక్షితంగా మీ సన్నిధి మమ్మల్ని నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు మీ యొక్క వాక్యాన్ని వినడానికి మేము వచ్చినాం ప్రవ్వా మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ముఖ్యంగా ప్రవ్వా కొన్ని వారాల నుంచి హబ్బకు గ్రంథంలోని ప్రవచనాలను మేము ధ్యానిస్తున్నాం అవి కష్టతరంగా ఉన్నాయని అర్థం చేసుకోవడం కానీ మీరు వాటిని మాకు బయల్పరిచేవాళ్ళు మీరు వాటిని మాకు బోధించేవాళ్ళు కాబట్టి ప్రభు మీరు బోధిస్తే అవి సున్నాయాసంగా మాకు అర్థమవుతున్నాయ లేకపోతే మా వల్ల ఇది కాదునైనా కాబట్టి మీరు మాతను మాట్లాడండి ఓ ప్రభు వాటిని అర్థం చేసుకునేలాగా మా యొక్క ఆత్మీయ నేత్రాలను రీపమని ప్రార్థిస్తున్నాం వీటిని మేము అర్థం చేసుకోవాలా మా జీవితాలను అవలంబించుకోవాలా అనేక వీటిని ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని అందరు దయచేసి మీరే మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధి ఈరోజు మే పదమూడవ తారీఖు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం హబకో గ్రంథంలోని వాక్యాలను మనము గత నాలుగు వారాల నుంచి ధ్యానిస్తున్నాం నాలుగు వారాలైందా మూడు వారాలైందా ఇది నాలుగవ వారం అంటే మూడు వారాల వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం మూడు వారాల నుంచి మనం నేర్చుకున్నది ఒకటే విషయం ఏంటి అంటే హబక్కు దేవుడు దర్శనరీతిగా అనుగ్రహించిన దేవోక్తి సరే సాధారణంగా ఈ ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు సంఘాలలో ధ్యానించారు సంఘాలలో ధ్యానించే వాక్యం ఏం తెలుసా దేవుడు నిన్ను సమృద్దిగా ఆశ్రయించనుగాక అలాంటి వాక్యాలు చాలా ఇష్టం పోయిన వారము నేను మా మమ్మీ ఇంటికి వెళ్ళిన సరే నా మైండ్ హాస్పిటల్ మీద లేదు సర్జరీ మీద లేదు ఆమె అక్కడ అక్కడ అడ్మిట్ చేసిన వాళ్ళ మమ్మీ ఉంది ఇమీడియట్గా డైరెక్ట్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చినా ఎందుకంటే నా మైండ్ వాక్యం మీద ఉంది దేవుడు ఏం మాట్లాడబోతుండే ఈ రోజు ఏ రీతిగా నేను సిద్దపడాలా ఎందుకంటే మన బలహీనత ఏందంటే ఈ రోజులలో కేవలము ఏదో రొటీన్ గా జరిగిపోతుండాలా పొద్దున్న లేచి ప్రార్థన చేయాలా చిన్నగా వాక్యం చదువుకోవాలా పరిగెత్తాలా ఆఫీస్కి ఇంటికి రావాలా తినాలా పండుకోవాలా చిన్నగా ప్రార్థన చేసుకుని పండుకోవాలా అది కానీ కాదు దేవుని ప్రణాళికలో జీవించే విధానం దేవుడు తన బిడ్డలతో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ ఎవడు కూడా ఓపిక లేదు పరిగెత్తడం పరిగెత్తడమే జీవితం పొద్దున్న లేసి పరిగెత్తడము యథావిధిగా కాలాలు దొరలిపోతున్నాయి సమస్యలు దొరికిపోతున్నాయి ఎందుకు జీవిస్తున్నాం అనేది కూడా తెలియదు క్రైస్తవ జీవితం ఈ రోజు క్రైస్తవ జీవిత బలహీనత కాబట్టి మనకు ఈ విషయాలు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలన్నదే హబకు గ్రంథంలోని కొన్ని విషయాలు జ్ఞానిస్తున్నాం కాబట్టి హబకు గ్రంథంలోని మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఏం విషయం ఉందంటే దేవుడు హబ్బకునకు దర్శనరీతిగా బయల్పరిచిన దేవోప్తి కాబట్టి అనేక సార్లు దేవుడు ఏరీతిగా నా తను మాట్లాడతాడు అని అనేకలు ప్రశ్నలు వేస్తూ ఉంటారు దేవుడు నాకు కలలో మాట్లాడితే బాగుంటుంది చెవులు మాట్లాడితే బాగుంటుంది దర్శనరీతి కనిపించి మాట్లాడితే బాగుంటుంది ఒక పాస్త దగ్గర పోతే ఆ పాస్త ద్వారా చెప్తే మాట్లాడితే బాగుంటుంది అని అనేక మంది కానీ ఆయన తప్పక మాట్లాడే దేవుడు అన్న విషయం మటుకు మనం గ్రహించాల ఆయన స్వరం వినకపోతే మనం చచ్చిన వాళ్ళ కాబట్టి ఎంతమంది ఈ రోజు చచ్చినవాళ్ళు నువ్వు ఆయన స్వరం ఎప్పుడైనా విన్నావా ఎప్పుడైనా ఆయన స్వరం విన్నావా విన్నదా నేను కూడా విన్నా ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేసిన కదా ఒకసారి అతను మాట్లాడిన దేవుడు ఏమనంటే ఎన్నిసార్లు నేను క్షమించాలి నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడినే రక్షణ పొందిన వాడినే చిన్నప్పుడు పాప్సం పొందిన మనసు వచ్చినాక జ్ఞానం వచ్చినాక తిరిగి పాపం పొందినవాడినే ఏ సుక్రీస్తున్నావు పాపం పొందినవాడిని చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి కానీ ఆయన ఆ ప్రశ్న చేసినప్పుడు ఎన్ని సార్లు నేను క్షమించాలా అన్నప్పుడు నా జీవితం సంపూర్ణంగా మారిపోయింది అక్కడ అంటే మనం అనేక సార్లు పాపాలు చేస్తున్నాం అనేక సార్లు తప్పిదములు ఆయన ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నాం బైబుల్ ఏమంటుంది ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి నువ్వు ఎన్నిసార్లు ఆజ్ఞని అతిక్రమిస్తే అన్ని పాపం చేస్తున్నావు నువ్వెంత పరిశుద్ధంగా ఉండొచ్చు పవిత్రంగా ఉండొచ్చు నువ్వు మొహపు చూపు చూడకపోవచ్చు నువ్వు తప్పులు చేయకొచ్చు ఇతరులకు అన్యాయం చేయకపోవచ్చు కానీ ఆయన ఆజ్ఞ అతిక్రమమే నిన్ను పాపిగా మారుస్తుంది నువ్వు ఎట్లా రక్షణ పొందగలవు నువ్వు ఎట్లా పలవరచోగలవు పాపము వలన వచ్చే జీతము మరణము అంటే శాశ్వతమైన మరణము యుగ యుగములకు నరకంలో అది విధానం కానీ అటువంటి పా అటువంటి నరకం నుంచి దేవుడు మనకు విడుదల కల్పించినాక నువ్వు ఏ రీతిగా ఆజ్ఞని అతిక్రమించుతావు క్రైస్తవ జీవితంలో ఇవ్వన బలహీన తిది ఆజ్ఞని అతిక్రయించడం కాబట్టి సరే నేను ప్రార్థన చేసుకున్న బ్రదర్ నేను రక్షణ పొందిన బ్రదర్ నేను బాప్సం పొందుకున్న బ్రదర్ ప్రతిరోజు బైబుల్ చదువుతాను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను నేను ఎవరికి హాని చేయను ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు నువ్వు మాట్లాడనిస్తలేవు ఆయన నీకు అనేక విషయాలు బయలుపరచాలనుకుంటున్నా నువ్వు వింటలేవు నువ్వు ఐహిక విచారాల చేత కొట్టుకుని ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఏం చేయాలా నా జీవితం ఎట్లా నా కుటుంబం ఎట్లా నా పిల్లల భవిష్యత్తు ఎట్లా నేను వాళ్ళ స్కూల్ ఎట్లా అడ్మిషన్ ఇవ్వాలి నేను రెండు వారాల నుంచి మా పిల్లల స్కూల్ అడ్మిషన్ కొరకు పరిగెత్తుతున్నాను ఎండకి వరిగెత్తిన నా పరిస్థితి గందరగోళం అయింది ఏసీ రూమ్స్ లో పనిచేసేటోళ్ళు ఒకరోజు ఎండకు బయట దిగుతా తెలుస పరిస్థితి ఆ రాత్రి గాబరగాబరైంది నాకు సరే తప్పదు కదా మన పిల్లలు ఉన్నప్పుడు పిల్లల పట్ల మనకు ఒక బాధ్యత ఉందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కానీ జాగ్రత్తగా వాళ్ళని పెంచుకోవడం కూడా మనం లెక్క చెప్పడం పిల్లల్ని వినడం కాదు సునాయాసం ప్రతి బిడని బట్టి దేవునికి లెక్క చెప్పాలంట నువ్వు ఎట్లా నీ పిల్లల్ని నువ్వు నా కొరకు పెంచిన వా అది నీ పిల్లవాడు కాదు నా బిడ్డ నేను ఇచ్చిన నీకు నేను నీకు బహుమానంగా ఇచ్చిన ఎట్లా పెంచినావు నా కొరకు అనే ప్రశ్న ఖచ్చితంగా కాదు తల్లిదండ్రులు కాబట్టి మనకు అది ఇంకొక భారం ఉంది సరే హబుక్ అంటే తెలుసు ఎవరికన్నా అర్థము ప్రతి ప్రతి దేవుని బిడ్డ పేరులో ఒక ఆత్మీయ సతని దేవుడు అమర్చి ఇమిడి పెట్టిండి అందులో దాచిపెట్టిండి హబుక్కు అంటే అలింగనము లేక కౌగులించుకొనడము అని అర్థం కాబట్టి హబ్బకు ఎవరన్నా పెట్టుకుంటారు అట్లా పేరు మీ పిల్లలకి పేరు పెట్టాలనుకోండి అట్లా పెడతారా పేరు ఎవరన్నా ఎవరు పెట్టారు కదా మా నాయన నాకు చంద్రశేఖర్ అని పేరు పెట్టింది ఎందుకో తెలుసా నాకు తెలియదు చానా తర్వాత తెలిసింది అరే క్రిస్టియన్ కుటుంబంలో పుడితే క్రిస్టియన్ పేర్లు పెడతారు బైబుల్ పేర్లు పెడతారు కానీ ఈయనకి చంద్రశేఖర్ అంటే చంద్రశేఖర్ అంటే శివుని పేరు శివుని పేరు కూడా నాకు తెలియదు చంద్రశేఖర్ అంటే నేనేమనుకుంటున్నాను మూన్ లైట్ ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే చంద్రుడు అంటే మూను శేఖరం అంటే దాని కిరణాలు అంటే లైట్ మూన్ లైట్ మంచిగా ఉంది చెప్పడానికి పేరు మూన్ లైట్ కానీ ఆయన పెట్టిన పేరు ఎందుకో తెలుసా నేను ఫుల్ మూన్ డే రోజు పుట్టినందుకు ఎవరో ఈ చేతులు చూస్తాడు జాతకాలు చూసేటోళ్ళు వాళ్ళు చెప్పారంట ఈ పిల్లోడు ఫుల్ మూన్ డే రోజు పుట్టిండు ఈయన భవిష్యత్తు చాలా బాగుంటుంది ఈయన గొప్ప వ్యక్తి అవుతాడు ఈ లోకంలో కాబట్టి నాకు ఇదే పేరు పెట్టలే కానీ నేను ఇంతవరకు ఏ గొప్ప వ్యక్తికి సగం లైఫ్ కంటే ఎక్కువైపోయింది దగ్గర దగ్గర యాభైలో పడుతున్నది కాబట్టి నేనేం గొప్పవాణి కాదు నాకు తెలుసు కానీ ఆయన గొప్పవాడు ఆ గొప్పవాణి కొరకు నేను జీవిస్తున్నాను కూడా సరే పేర్లో ఏమీ లేదు చాలా మంది నువ్వు పేరు మార్చుకోలే నేను మార్చుకోను ఎందుకు పేరు మార్పుల లేదు కులం మార్పుల లేదు మతం మార్పులు అసలేదు నీ హృదయం మార్పులనే అసలైంది నీ హృదయం మారకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుని ఇచ్చుడలేవు ప్రభుని సన్నిధిలో నివసించలేవు యుగయుగంలో ఏ క్షణంలో ఎవడ పోతాడో తెలియదు కదా ఈ రోజులలో అట్టుంది పరిస్థితి ఇంటి నుంచి బయటకు వచ్చినాక ఇంటికి వాపస్ పోతామా సురక్షితంగా ఆయన లేని స్థితి అరే నువ్వు నీకు ఎందుకు బ్రదర్ ఇంత అనుమానం నీకు విశ్వాసం నాకు చాలా విశ్వాసం ఉంది అందుకే చెప్తున్నాను ఆయన ఎవరిని ఏ టైంలో తీసుకుంటాడో ఎవరికైనా తెలుసా పోయిన వారం మనం అదే చూసినాం చిన్న బాలుడైన రాజు ఎవరైనా యోషియా మంచి ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాల వాడు ఎనిమిది సంవత్సరాలకి రాజు అయిడు తర్వాత దేవుని కొరకు ఎంతో తీవ్రత కలిగినవాడు ఆ చిన్నవాడు దేవుని కొరకు అటువంటి రాజు ఎవరు లేరు సాక్ష్యం ఉంది బైబిల్లా ఎనిమిది సంవత్సరాలకి విగ్రహాలని తొలగించిండు పాపాన్నంతా తొలగించిండు అన్ని తొలగించి దేవుని మందిరాన్ని కట్టించి ఆయనకి ఎక్కడికి వెళ్ళొచ్చిందా రోషము ఆయన దేవుని కొరకు జీవించడానికి రోషం ఎక్కడ బైబిల్ లేదనొచ్చు బైబిల్ లేదు ఆ రోజులలో ఆ బైబిల్ ఎక్కడుందో చివరికి ఆయన అన్ని పనులు చేయించుకుంటున్నాక ఆ దీపస్తంభంలో అది దేవతా స్తంభంలో పడగొట్టినాక విగ్రహాలు తీసినాక బలిపీఠంలో అన్ని తీసేసినాక దేశాన్ని మొత్తం క్లీన్ చేసినాక ఇప్పుడు టైం వచ్చింది మనం మందిరని కట్టుకోవాలా మందిరాని కట్టపుడు కూలిపోయిన రాళ్లు రప్పలవన్నీ తీస్తుంటే దాని కింద దొరికింది బైబిల్ అంటే ఎన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ బైబుల్ బయటకు వచ్చింది ఆ బైబుల్ బయటకు వచ్చినా కదా చదువుతుంటే వాళ్ళు విలపించిండ్రు ఏడ్చిండ్రు ఇందులో రాయబడ్డాయి ఒక్కటి కూడా మేము పాటిస్తలేమే అంటే మేమంతా పాపం చేసిన వాళ్ళం అందరం నచ్చించిపోబోతున్నాం అని ఏడ్చి కన్నీరు విడిచి బట్టలు జింపుకొని ఉపాస ప్రకటించి ఫస్ట్ టైం యోషియా తన జీవితంలో పసక పండగను ఆచరించింది పసక పండగ అంటే ఏసులో మరణానికి సదృశ్యం పసుకా పశు అంటే ఏసుకోకి సాదృశ్యం ఆయన మరణ భూస్థాపన పురుగుదానికి సాదృశ్యం అది ఫస్ట్ టైము తన చిన్ననాటి నుంచి రాజు అయి ఇరవై లేక ముప్పై సంవత్సరాలకి అప్పుడు పండుగ చేస్తున్నాడు సరే ఇవన్నీ ఆత్మీయ సత్యాలు కానీ ఒక్క విషయం నాకు అర్థమైంది ఆయన అంత మంచి దేవుడైనా అంత మంచి రాజైనా దేవుడు అతన్ని తీసేశాడు చాలా మంచి రాజు కానీ అంత మంచి రాజును దేవుడు తీసేసిండు ఎందుకు తీసేసిండు దేవుడు చెప్పిండు అక్కడ తీసేస్తానే ఎందుకంటే ఆయన విధానం అది మంచి వాళ్ళని దేవుడు ఎందుకు త్వరగా తీసుకుపోతాడు అట ఈరోజు మనుషులు అటారు లేదు నువ్వడివి ప్రశ్నించడానికి దేవుడిని ఆయన ఇష్టమది ఈ సృష్టి మొత్తం ఆయన ఆధీనంలో ఉంది మనమంతా ఆయన సృష్టిము కాబట్టి ఆయన ఇష్టమైన ఎవరు ఎవరిని తీసుకోవాలనుకుంటే ఆయన వాళ్ళని తీసుకుంటాడు అది విధానం అది నువ్వు అనొచ్చు తీసుకుంటాడు ఆయన మంచోడు కదా మా కుటుంబానికి అన్యాయం చేసింది కదా నీకు కుటుంబాన్ని ఇచ్చింది ఆయననే నీకు పలాని వ్యక్తిని పంపించింది ఆయన ఇష్టం కదా ఆయన ఎట్లా చేస్తాడు ఆయన రాజు ఈలో ఈ లోకానికి రాజు కానీ ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు ఆయనలో అన్యాయం లేదు ఆయన ఎందుకు తీసుకున్నాడు అన్న నువ్వు అర్థం చేసుకోవాలా సరే ఆ విషయం కదా మనం నేర్చుకోవాల్సింది ఈరోజు హబుక్కు గ్రంథం అంటే అలింగనము అంటే ప్రభువే నిన్ను కౌగలించుకును ఎప్పుడు కౌగలించుకును అన్న విషయమే మనము హబకు గ్రంథం అంతా చూస్తాం హబకొక్కు గ్రంథంలోని ప్రవచనాలు ఇంతవరకు నెరవేరలే చాలా మంది దాన్ని ధ్యానిస్తారు అనేక విధాలుగా గాని బైబుల్ కాలేజ్లో మనం ఇక్కడ బోధించే విధానము బైబుల్ కాలేజ్ విధానానికి భిన్నంగా ఉంటది కానీ అది విన్నాక ఏది కరెక్ట్ అనేది నువ్వడివి నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే నీకు అది బయల్పరచబడుతుంది ఇది కరెక్టా కాదా అన్న విషయం కాబట్టి ప్రతిదీ మనం మనం ధ్యానించే విధానము ఈ లోకపు ధ్యాన విధానానికి భిన్నంగానే ఉంటది కానీ దాన్ని అర్థం చేసుకున్నప్పుడు అవును ఇందులో ఏదో కొత్తదనం ఉంది ఒక పాసర్ అంటున్నాడు నేను ఎప్పుడు వినలే ఈ వాక్యాలు ఇందులో ఏదో ఉంది సరిగా అర్థం కావట్లేదు నాకు గాని ఇందులో మటుకు ఏదో ఉంది అది ఏంది ఆత్మ ఘోషిస్తుంది ఇందులో ఏదో ఉంది సత్యం దాన్ని నేను గ్రహించాలా ఆ క్షణం అర్థం కాకపోవచ్చు ఆ మూవ్మెంట్లు అర్థం కాకపోవచ్చు క్రమేణా పాలు దాగే బిడల్లాగానే ఉన్నారు మీరు కానీ మాంసం తినే బిడలాగా ఎప్పుడు ఎదుగుతారు అది నీ శారీరకమైన జీవితానికి సంబంధించింది కాదు కదా ఆత్మీయ జీవితానికి సంబంధించింది నువ్వు ఎంత వృద్ధాప్యానికి వచ్చినా గానీ ఈ ప్రవర్శనలు అర్థం స్థితిలో ఉన్నావంటే నీ వయస్సు ఆత్మీయంగా ఎదగలే శారీరకంగానే ఎదిగింది కాబట్టి ఆత్మీయంగా ఎదగనప్పుడు ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోలేవు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆయన స్వరం వింటలేవు ఆమోస్రంథం మూడో దాంతో ప్రభు ఎప్పుడు చెప్తాడు తన దాసులైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించిన వాటిని బయలపరచకుండా ఏమీ చెయ్యడి లోకంలా నీకు తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి అంటే నువ్వు ఆయన లేవు దేవుని బిడలాగా జీవించలేకపోతున్నావు మతపరమైన క్రైస్తవ జీవితంలోనే ఉన్నావు కాబట్టి మీకు ఈరోజు నేను హబకు గ్రంథంలోని ఒక వ్యాఖ్యని చూపిస్తున్నప్పుడు మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలా హబకు గ్రంథంలో మొదటి వర్షంలో ఏముందంటే దేవుడు హబకు అనే ప్రవక్తకు దర్శనరీతిగా బయల్పరిచిన దేవోక్తి అంటే ఆయన ఒక భారాన్ని అనుగ్రహించి ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే ద బర్డెన్ ఆఫ్ ద లాడ్ గివెన్ అన్ టు దాఫెట్ హాబ కుక్ అని ద బర్డెన్ ఆఫ్ ద లాడ్ అంటే దేవుని భారము ప్రవక్త అయిన అనుగ్రహించను అంటే ఒక ప్రవక్తకి దేవుడు ఒక తన భారాన్ని ఇచ్చిండు అంటే ఈ బారం ఎవరిది దేవుని బారం కాబట్టి హబ్బకు ఒక బారం ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు ఆ భారాన్ని అనేకులకు అనేకుల దగ్గర పోయి ఇదిగో నా భారం నేను ఇప్పుడు దించేసుకుంటున్న నా భారం ఎంత భారము దేవుని యొక్క వాక్యమే దేవోక్తి అనేది దేవోక్తి అనుగ్రహించబడడమే దేవుని యొక్క భారం మనం కూడా ఎందుకు ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చినా నేను డైరెక్ట్ కొంపల్ నుంచి ఇక్కడ పరిగెత్తుకుంటుంది ఎందుకు వచ్చింది తెలుసా ఇంటికి పోయి మంచిగా మళ్ళీ స్నానం చేసుకుని ఎండకాలం కదా చెమట అంత వాసన ఉంటుంది జిగురు జిగురు ఉంటుంది శరీరం మంచిగా స్నానం చేసుకుని మంచి పౌడర్ వేసుకుని నీట్గా మీ ముందు నిలవాలి నాకు కూడా ఆశ కదా కానీ ఈ భారము ఈ భారము పరిగెత్తిస్తుంది ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే సిటీ మొత్తం ఈరోజు సాయంత్రము భయంకరమైన ట్రాఫిక్ అయితే నేను ఎట్లెట్టెట్టునో పాములా వచ్చేసిన ఎక్కడెక్కడెక్కడెక్కడ దిరుకుంటూ వచ్చేసా నేను మా రూటేబుల్ అది నేను ఎందుకు వచ్చినాను దేవుడు మనకు అనుగ్రహించిన భారము అది మనం అనేక ప్రకటించాలా సరే ఈరోజు భారము అంటే ఏంది అనే విషయం నేను చూపించినాక క్రొత్త అది ఏందనేది నేను ఏ రీతిగా ఈ భారము క్రైస్తవులు మోస్తున్నారు అన్న విషయాన్ని నేను మీకు చూపిస్తాను సరే నేను బైబుల్ తెచ్చుకోలేదు ఈరోజు కాబట్టి కంప్యూటర్లోనే ఒక బైబుల్ ఉంది నాకు కాబట్టి కంప్యూటర్ పెట్టుకుని చెప్తున్నాను నేను ఇంకా సున్నాయాసం నా కంప్యూటర్లో బైబుల్ చూడడం ఇంకా సుయాసం అనేసి మీరు కంప్యూటర్స్ కొనుక్కొని రమ్మని నేను చెప్పాను చాలా కాస్ట్లీ ఇది కంప్యూటర్ ఇది ఆఫీస్ ఇచ్చింది నాకు ఇది ముప్పై కంప్యూటర్ కాబట్టి ఆఫీస్ ఇచ్చింది ఇప్పుడు మీరు పోయి మళ్ళీ ముప్పై వేలు అనవసరంగా బైబుల్స్ తీసుకుని ప్రతిరోజు ల్యాప్టాప్లు పోసుకొని చర్చికి పోతే అందరు ఎవరో సేల్స్ మ్యాన్ అనుకుంటారు మీకు ఏం అవసరం లేదు సరే భారము హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వర్షం అనే ద బర్డెన్ విచ్ హబక్కు డి సింది కాబట్టి బర్డెన్ అంటే లేక బారము అంటే ఏంది అనేది జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ హెచ్ ఫైవ్ త్రీ సెవెన్ లో బారము అంటే అర్థం ఏందో చెప్పబడింది బారము అంటే సరే ఇక్కడ అంతా ఇంగ్లీష్లో ఉంది చెప్పడం కొంత దాన్ని తెలుగులకి తరచుమ చేసుకుని చెప్పడం అంటే కొంత కష్టం బారము అంటే కోరిక లేకపోతే పాట ఎత్తడము శ్రమ అనుభవించడం భరించడం దహించడం దహించబడడం ఎత్తుక్కోవడం మీకు అర్థమైనా ఏమన్న మాటలు కాబడడం అని కూడా ఉంది వాక్యం బర్త్డేన్ అంటే కాల్చబడడం అని ఉంది ఇక్కడ సరే మీరు నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు నేను డిక్షనరీ నుంచే చూసి చెప్తున్నా బైబుల్ డిక్షనరీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ నుంచి చూస్తాం ఎందుకంటే దేవుని వాక్యాన్ని జ సపోర్టివ్ టూల్స్ లేకుంటే చాలా కష్టం అర్థం కావడం గుడ్డిగా చదువుకొని పోతా ఉంటాం క్రైస్తలం మనం గుడ్డిగా చదవటోళ్ళం కాదు లేఖనలోని పరిశోధించుడి అన్నాడు ప్రభు మన ప్రభు చెప్పిండు కాబట్టి మనం పరిశోధించాలా అప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు అప్పుడే మనకు విడుదల లేకుంటే నువ్వు ఆ భారం చేత సరే నువ్వు అనుకోవచ్చు నేను ఏం భారం మోస్తున్నాను హబక్కు దేవుని భారం మోస్తున్నావు మళ్ళీ నువ్వే భారం మోస్తున్నావు నీకు తెలుసా దేవుడి బిల్లందరూ భారం మోస్తున్నారు ఈ లోకంలో ఏ భారం మోస్తున్నావు నువ్వు చూడండి ఈ ఈ భారము అనే అర్థము కాల్చబడము ఎత్తుకోవడము మోయడము భరించడము ఇన్ని ఇన్ని అర్థాలు దానికి వాటి ఏమి మోస్తున్నావు అనేటిదే చూడండి మత్సవార్త పదకొండవ అధ్యాయము మత్తే సువార్త 11వ అధ్యాయము 29వ వచనం 28 నుంచి చదువదాం కమన్ టు మీ ఆల్ ye that labor and are heavy laden and i will give you rest సరే తెలుగులో ప్రయాసపాడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి సరే ప్రయాసపాడి మోసుకొని సమస్త జనులారా సమస్తమైన వారులారా ఇక్కడ ఇక్కడ ఈ బైబుల్లో సమస్తమైన ఉంది సరే ప్రయాసపాడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగజేతును కాబట్టి ప్రయాసపాడి భారం మోస్తున్నారు ఈ లోకంలో జనులు ఎవరు సమస్త జనులు ప్రయాసపాడి భారం మోస్తున్నారు సమస్త జనులు వీరికి విశ్రాంతి లేదు ప్రపంచమంతటా భారం మోస్తున్నారు ప్రజలు సరే ఈ వాక్యం ఎవరు చెప్పబడింది దేవుని బిడలకు చెప్పబడింది దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు ప్రభు ఆ కొండ నిలబడి చెప్తున్నాడు వీళ్ళకి లేక నది తీరం నిలబడి వాళ్ళకి చెప్తున్నాడు ప్రయాసపాడి భారం మోసిన సమస్త అంటే ఈ లోకంలో సమస్త జనులు ప్రాసంతో భారం ప్రయాసము భారము మోయడం ఈ విషయాలు మూడు విషయాలు పునవరం ప్రయాసంతో భారము మోయడం ఏం ప్రయాసపడుతున్నారు ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నారు ఎందుకు భారం మోస్తున్నారు ప్రయాసంతో భారము మోస్తున్నారు ఈ మూడు విధానాలు వాళ్ళ జీవితంలో అనుదినము జరిగిపోయేది సరే కానీ వీరు ఎంతగా ప్రయాసంతో భారము మోస్తున్నా గాని వీరికి విశ్రాంతి లేదు అని ప్రభు చెప్తున్నాడు కదా అదే చెప్తున్నాడు ఏసు ప్రభు నోటున్న మాటలు ఇవి వచ్చినాయి కాబట్టి ఇరవై తొమ్మిదో ఇప్పుడు ఏమంటున్నా చూడండి నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకునే అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును మీరు ఏదో భారం మోస్తున్నారు గాని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను మీరు నా కాడి మీద ఎత్తుకొని మోయుడి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకునుడి ఇది ఇంకా ఆశ్చర్యకరంగా ఆయన కాడి ఎత్తుకోవాలా ఆయన యొక్క నేర్చుకోవాలా ఆయన కాడి ఎత్తుకోవాలా ఆయన యొక్క నేర్చుకోవాలా అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి అంతవరకు మీకు విశ్రాంతి లేదు కాబట్టి ప్రయాసంతో భారం మోసిన జనాలకు విశ్రాంతి లేదు ఏ విశ్రాంతికి సంబంధించిన విషయం మనం మాట్లాడుతున్నాం సరే ఈ లోకంలో విశ్రాంతి ఎవరికి లేదు ఈ లోకంలో అంత అలసట ఈ లోకంలో అంత ఆయాసమే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అంతా అలసట అంతా ఆయాసమే ఇంటికి ఎంతగానో శ్రమతో తిరిగి వచ్చి ఎంతగానో దుఃఖంతో ఎంతగానో అన్నం తింటూ కదా తన బిడ్డలు సంతోషంతో అన్నం తింటారంట వాక్యం తన బిడ్డలు ఎటువంటి శ్రమ లేకుండా సంతోషంగా ఈ లోకస్తులంట కన్నీళ్లు విడుస్తూ అన్నం వాక్యం శ్రమతో కన్నీళ్లు విడుస్తూ వారి ఆహారమే పొందుకుంటారు కానీ తన బిడ్డలు మట్టుకు ఏ బాధ లేకుండా సుఖంగా వారి ఆహారం వాళ్ళు సరే అది శారీరకమైన విధానం కానీ మనకు విశ్రాంతి కావాల్సింది నిత్య జీవంలో ఎందుకు మనం దీన్ని పట్టించుకోం ఐదు రొట్టెల రెండు చేపలు గురించిన ఉపమానం మీరంతా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో చదివిన వాళ్ళు విన్నవాళ్ళు ప్రకటించిన వాళ్ళు మీరంతా ఐదు రొట్టెల రెండు చేపలు తిన్నాక శిష్యులతో మాట్లాడుతున్నాడు ప్రజలతో మాట్లాడుతున్నాడు మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు ఈ లోకంలో అందరు ఎందుకు వెతుకుతున్నారు ప్రభుని ఏదో వస్తుంది ఏదో లాభం దొరుకుతుంది అని కదా రోట్టెలు భుజించటం నా మీరు నన్ను వెతుకుతున్నారు అని ప్రశ్నిస్తాడు ప్రభు రొట్టెలు భుజించటం వలననా నన్ను మీరు వెతుకుతున్నారు ఈ లోకంలో వెతికేది అందరు దాని కొరికే కాబట్టి మీ ప్రయాసం దేనికి సంబంధించింది ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలా ఈ లోకం ని ఈ లోకంలో సమృద్ధిగా మనకు ఉండాలా అన్న ప్రయాసము మీరు మోస్తున్న భారము దానికి సంబంధించింది ఈ లోకాన్ని సంపాదించుకోవాలా అన్న దానికి సంబంధించింది ఈ భారం కాబట్టి ఈ ఇటువంటి భారం నువ్వు మోస్తే నీకు ఎప్పటికీ విశ్రాంతి ఉండదు ఇప్పటిక ఉండదు తర్వాత కూడా విశ్రాంతి ఉండదు కాబట్టి నీకు విశ్రాంతి రావాలంటే ఆయన యుద్ధకొచ్చి నేర్చుకోవాలి ఫస్ట్ నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి అంటే దేవుని సన్నిధి అంటే ఎక్కడో బిల్డింగ్స్ అని కాదు దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాన్న కురిట్రా అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది అన్నట్టు మీరు మీ ప్రభు సన్నిధి అది నువ్వు ఒంటరిగా మోకాళ్ళ నుండి ప్రభు సన్నిధి అక్కడ దిగి వస్తుంది ఆసక్తితో దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు అక్కడ దేవుని సన్నిధి దిగొస్తుంది ఆయన సన్నిధి దిగొచ్చినప్పుడు ఇవి నేర్చుకుంటా నువ్వు ఆయన బయల్పరుస్తే ఇవన్నీ నీకు లేదు నేను మెకానికల్గా జీవిస్తానంటే ఆయన ఎప్పుడు నీతో మాట్లాడాడు బిడ్డ కొంత టైం చేసుకుని నా కూర్చొని నేర్చుకో అని ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు కానీ మనం వెనకటే ముందే పరిగెత్తు ఉంటాం ఆటోమేటిక్గా టగటాగా ఒక అధ్యాయమైపోయి రోజు రేపు మార్నింగ్ ఇంకొక అధ్యాయం అయిపోవాలి అట్లా స్పీడ్గా అయిపోతున్న బైబుల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో బైబుల్ కంప్లీట్ చేయాలి అదొక ఆచారం కానీ ఆయన అట్లా మాట్లాడాడు నీ సిస్టమ్ ప్రకారంగా ఆయన మాట్లాడు ఆయన సిస్టమ్ ప్రకారంగా ఆయన మాట్లాడతాడు ఆయన విధానం ప్రకారంగా ఆయన మాట్లాడతాడు కాబట్టి ఆయన స్వరం వినడం కొరకు మనం ఉండాలా అన్న విషయాన్ని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి ఈ లోకంలో క్రైస్తవులు అందరూ మోస్తున్నారు ఆ భారం వాళ్ళకి ఎప్పటికీ విశ్రాంతి ఇవ్వదు అని ఈ వాక్యం చెప్తుంది ఇరవై ఎనిమిదవ కాబట్టి ఇప్పుడు మీకు విశ్రాంతి రావాలా నిత్య జీవంలోనికి నిత్య విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలతో పాటు అంటే మటుకు నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకుని ఆయన కాడి మోయాల ఏంది ఆయన కాడి చూడండి మా సువార్త దానికి ముందు నేను చూపిస్తా ఈ వీరు మోసే కాడి ఎటువంటిది ఈ లోకాతీతమైన కాడి ఎటువంటిది నువ్వు అనొచ్చు నేను భక్తి పరి నేను బాగానే దేవుని సేవ చేస్తున్నాను బ్రదర్ నేను అనేక ప్రాంతాల్లో పోయి ప్రకటిస్తున్నాను బ్రదర్ సువార్త పని చేస్తున్నాను బ్రదర్ ఒక పాస అంటున్నాడు మీరేం చేశారు సేవ నేను చేసినట్టు సేవ అనేసి పబ్లిక్లో సవాల్ చేస్తున్నాడు మీరు ఏం చేసారు సేవ నేను అరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా నేను కూడా చెప్పుకోవాలన్నందుకు సవాల్ చేసినందుకు నేను కూడా అట్లా చూడండి ఏం సేవ చేస్తున్నారు వాళ్ళు అది ఈ లోకాతీతమైన భారం నేను అరవై సంవత్సరాలు సేవ చేస్తున్నా అంటే అది ప్రభు సేవ కానే కాదు నేను అని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు శారీరకమైన నీకు అహం అడ్డం ఉంది కాబట్టి నేను కష్టపడి సేవ చేసినాను నేను బ్రదర్ ఈ చర్చి కట్టింది నువ్వు లోకపు భారం మోస్తున్నావు నువ్వు ఎప్పుడు కట్టలేవు చర్చ్ నేను కూడా రెండు చర్చలు కట్టినా వేరే వాళ్ళకి అప్పగించిన నేను చెప్పుకోవాలా గ్రేట్గా నేను రెండు చర్చలు కట్టిన అవి నాది కావు సంగం ప్రభుది కదా ప్రభు కట్టుకోవాలి కదా అది ఆయన శరీరం కదా ఆయన కట్టుకోవాలా మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ ఏ మందిరంలో నేను నివసించను అన్నాడు కదా మళ్ళీ నువ్వు ఎట్లా నేను కష్టపడి ఒక పాసనట్టు నేను రక్తము కార్చి చెమ టోడ్చి ఈ చర్చి కట్టినా బ్రదర్ అరే నీది కాదు కదా ఆ చర్చి నువ్వెందుకు అర్థం చేసిన స్థితిలో నువ్వు నువ్వు కట్టుకుంటే అది దేవుని ఆలయం కానీ కాదు అది సైతాన ఆలయం అయితే ఎందుకంటే కాబట్టి నీ శరీరమే దేవుని ఆలయం అనేసి మనం కొరింతల్ రాష్ట్ర పతికాలను చూడలేదు ఆయన అక్కడ నివసించాలనుకుంటున్నాడు కదా నీ హృదయమే అతి పరిశుద్ధమైన స్థలము అక్కడ ఆయన నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు కదా ఆ విషయాలు చదివి కూడా నువ్వు ఎట్లా మర్చిపోతావు నేను కట్టినా కష్టపడి అంటే అది శరీరమైంది కాబట్టి అక్కడ ఆయన ఎక్కడైతే నువ్వు మోకల నుండి ప్రార్థన చేసి ప్రవ్వ అనేసి సంపూర్ణంగా తన హృ తన సన్నిధిలో నీ హృదయాన్ని కుమరించుకుంటావో ఆయన సన్నిధి దిగొస్తుంది అక్కడికి అప్పుడు నీవు సాత్వికుడివి ఆయన ఎట్లా సాత్వికుడో నువ్వు కూడా అంటే తగ్గింపు దీనస్థితికి దిగజ దిగిపోవాల సాత్వికమైన జీవితం అది సామాన్య జీవితం సరళత సరళ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని సరళత రాదు పేరులో ఏమి లేదు సరళత అనేది నీ జీవిత విధానం ప్రభులో ఆ సరళత రావాలను ఆ ఆ దశకి దిగాలను ఆయన ఎట్లా దిగిండు దీన దీన దీనుడై సాత్వికుడై ఎట్లా దిగిండి ఆయన ఈ లోకంలో ప్రాణం పోనంతగా మనం కూడా అటువంటి సాత్వికమైన జీవితానికి రావాలా వచ్చినప్పుడే ఆయన మాట్లాడతారు నాకు అంత తెలుసు బైబుల్ అంటే నువ్వు సాత్వికం కాదు నేను ఫార్టీ డేస్ పాజిటివ్గా అంత నేర్చుకున్న బైబుల్ అంటే నీలో సాత్వికం లేదు నీకు వచ్చంటే నీకు నీకు నీతో మాట్లాడిన దేవుడు నేనంతా నేర్చేసుకున్న బ్రదర్ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చేసి నేను త్రీ ఇయర్స్ నేను ఫోర్ ఇయర్స్ మాస్టర్ ఆఫ్ డిగ్రీటీ చేసిన యాంటీ ఓ కాలేజీలో నాకు అన్ని వచ్చే నీకేమి రాదు ఎందుకంటే ఆ ఫోర్ ఇయర్సే నేర్తారా దేవుడు ఫోర్ ఇయర్సే మాట్లాడినా దేవుడు ఆయన నీ పుట్టుగా మొదలుకొని నువ్వు మరణించే వరకు నీతో మాట్లాడుతూనే ఉంటాడు అది విధానం నీ టైం ప్రకారంగా మాట్లాడేది కాదు ఆయన టైం ప్రకారంగా ఆయన మాట్లాడతాడు నువ్వు ఆయన దాని కూడా కనిపెట్టుకోవాలి అందుకే కొన్నిసార్లు ఇక్కడ వాక్యం స్టార్ట్ అయ్యి మూడే అధ్యాయులు కనీసము ఇరవై వారాలు పోయింది మూడే అధ్యాయులు ఇరవై వారాలకు దాటింది కొన్నిసార్లు మూడే అధ్యాయులు పన్నెండు వారాలు దాటింది అది విధానం అది ఆయన మాట్లాడుతుంటే మనం వింటూ ఉంటాం అది విధానం అది కాబట్టి లేదు మూడు అధ్యాయులు పర్ఫెక్ట్గా మూడు వారాలే అయిపోవాలంటే నీ ప్లాన్ అది కాబట్టి అంటే శారీరకమైంది ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్న పలు ఇదే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఈరోజు నువ్వు ఆయన విశ్రాంతిలోనికి ప్రవచించాలంటే అమ్మట్టుకు నువ్వు ఆయన కాడి మొయడం నేర్చుకోవాలా తర్వాత ఏమన్నా చూడండి ఏమంటుండ ఆయన కాడి ఎటువంటిది నా కాడి నా కాడి సులువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి ఇప్పుడు అర్థం చేసుకోవాలా వేలైన నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి పదకొండు ముప్పైలో ఆయన కాడి సులువైంది చాలా మంది పాస్టర్స్ చెప్తుంటారు బ్రదర్ ఎంతో కష్టముంది బ్రదర్ సంగం సేవ నడిపించాలంటే నువ్వు బిల్డింగ్ కడితే నీకు కష్టం ఉంటుంది మళ్ళీ అది ఇల్లే కానీ టెంపులే నీ కుటుంబమే నీ జీవితమే గాని ఏది కట్టుకోవాలన్నా కష్టంతో కూడిందే కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు మందిరానికి కడుతున్న వాని గ్రహిస్తావో అది జల సులువైంది నేను ఒక పాస్వర్డ్ నాతో నీ పోతే అంటున్నాడు రేవు నాకు బయలుపరచండు ఎవరైతే ఈ సంఘంలో ఉంటారో వాళ్ళే ఎత్తబడతారు అని చెప్పి నిన్న మళ్ళీ నేను నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంటాను మహబూబ్నగర్లో ఉన్నాను కదా మళ్ళీ నా పరిస్థితి ఏంది రెండవ పాయింట్ మీరు సంఘం కట్టకముందు ఎంతమంది భక్తులు ఉండే కదా మళ్ళీ వాళ్ళందరూ ఏమవుతారు వాళ్ళు మీ సంఘంలో రాలేదు కదా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో యూరోప్లో ఇంకా రకరకాల దేశాలలో మనుషులు ఉంటారు కదా వాళ్ళందరూ మీ సంఘానికి రాలేరు కదా వాళ్ళు వచ్చిన మీ సంఘంలో స్థలం ఉండదు కదా మళ్ళీ వాళ్ళ సంగతి ఇంకో పాసరాడు ఏసుకృష్ణ నామన పాపం పొందుతేనే పర్వ రోజులు ప్రవేశిస్తావు మళ్ళీ యేసుక్రిష్ణ నావన పాపసం పొందిన వాళ్ళు ఉన్నారు కదా తండ్రి కుమార పర్షోత్న నావన భాక్సం పొందే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ నరకం కోతర ఇవన్నీ కష్టతరమైన కదా నీకు బయలుపరచబడింది ఏసుకృష్ణ భాగస్ పొందడం అని నువ్వు పొందినవు మళ్ళీ వాడు బయలుపరచబడలేదు మళ్ళీ వాడిని పోతాడా ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా సేవా జీవితంలో కొనసాగాల కాబట్టి ఆయన కాడి సులువైనది ఆయన భారము తేలికైనది ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నా నీకు బయలుపరుస్తాడు కాబట్టి నువ్వు మోయాల్సింది ప్రభు భారం అన్న విషయాన్ని మతైసు వార్త పదకొండవ అధ్యాయం చెప్తుంది కానీ ప్రభుయే చెప్తుండు ఈ లోకంలో అందరూ ప్రయాసంతో భారం మోస్తున్నారు పనికిరానిది అది సైతానుభారం శారీరకమైందంతా సైతానుభారం ఓ పాసర్ మొన్న మా మామ మదర్ ఇంటికి వెళ్తే అక్కడ ఆమె టీవీ పెడితే నేను టీవీ చూడడం సాధారణంగా టైం ఉండదు కానీ ఎప్పుడైనా ఇట్లా ఎవరైనా పోతే వాళ్ళు టీవీ పెడతారు రక్షణ ఛానల్ అని ఇంకేమో ఛానల్స్ ఉంటాయి అక్కడ ఒక పాస్టర్ చెప్తున్నాడు దేవుడిని అభిషేకిస్తే నిన్ను అభిషేకించాడు కాబట్టి నీకు వందల కోట్లు దేవుడికి ఇస్తాడంట ఆ వారానికి ముందు ఏం చెప్పింది తెలుసా సరే ఆ వాక్యం అక్కడ నడుస్తుంది ఆ వాక్యం నడుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను వచ్చే వారం బాగా అర్థం చేసుకోండి వచ్చే వారం మీరందరూ ఎంతమంది తెలుసా కనీసం ఒక లక్ష యాభై మంది ఉంటారు ఆడ మీరందరూ కార్లలో వస్తారు వచ్చేవారం వన్ వీక్ లోనే కార్లు వచ్చేస్తాయి అందరు హైదరాబాద్ లో నడుస్తుంది వాక్యం వచ్చేవారం మీరందరు కార్లో వస్తారంటే లక్ష యాభై మంది వాక్యం ఇంటూ ఆహాహా దేవుడు ఆశ్రయించుడు నాకు ఇప్పుడు కార్ రాబోతుంది వచ్చేవారం అనేసి వినేష్ వెళ్ళిపోతాడు వచ్చేవారం వాడు నడుచుకుంటూనే వస్తాడు చర్చికి ఎందుకంటే లక్ష కార్లు పట్టే స్థలం ఎక్కడుంది హైదరాబాద్ లో అది పైగా వన్ వీక్ లో లక్ష యాభై కార్లు నీకు ఈవెన్ సెకండ్ హ్యాండ్కి కూడా దొరకవు అవన్నీ కొనుక్కొని తీసుకొచ్చి పెట్టడం ఆ వారం వచ్చినప్పుడు ఆయన చెప్పిన వాక్యం మర్చిపోయింది క్రైస్తవ సంఘం ఆ వారం ఏం చెప్పిండో ఈ పాస్టర్ పోయిన వారం నాకు కాలొస్తుందని చెప్పిండే ఈ వారం రాలేదే అని ఏ అడుగుతాడా అడిగాడు ఎందుక తెలుసా ఆ వారం దేవుడు ఇంకొకటి ఇస్తాడు ఏరోప్లెయిన్ లారీను ఇంకేదో ఇస్తాడు దేవుడు అది కూడా వింటాడు ఆహా ప్రవ్వా అయితే లాస్ట్లో లేసి అందరూ అడుగుతున్నాడు అడుక్కోండి నాకు హా వంద కోట్లు కావాలా నీకు ఏం కావాలని కోరుకో అంటే అక్కడ ఉన్నారు కొంతమంది నాకు చెప్తున్నారు నేను నాకు చెప్తుండే ఆయన డైరెక్ట్గా ఆయన ఏమంటుండే ఒక వ్యక్తి నాతో పాటు ఉండి నేను ఏమడిగిన తెలుసా బ్రదర్ అంటే ఏమని నాకు నాకు చాలా ఆశ అని అంటే ఆయన అంటున్నాడు నేను టాటా బిర్లాగా అయిపోయా బిజినెస్ మ్యాన్ అని ఇంకొక పక్కన పక్కన ఒక అంటుండట ఆమె ఈ నన్ను బిర్లాజై నన్ను టాటా జై అంటుండట నాకైతే నవ్వొస్తుంది వింటుంటే కానీ బాధ ఏం తెలుసా వీళ్ళంతా వాక్యానికి విరోధంగా ప్రకటిస్తున్నారు వాళ్ళంతా గుడ్డిగా గొర్రెలు అవి వినిపోతున్నాయి వీరిని ఎవరు రక్షించాలా వీళ్ళంతా శ్రమల పాలనవుతారు ఎందుకంటే ఈ లోకంలో ధనాన్ని ఆశించకూడని చెప్పిండ ప్రభు ఆ ప్రభు వాక్యమే చెప్పే పాసలు ఏమంటారు కదసా నీకు హండ్రెడ్ క్రోర్స్ ఇస్తారు కదా దేవుడు ఇంకేమిటి కదసా మీరు సేవకుల మీకు సేవకులయితే మీకు ఇంకా హండ్రెడ్ కర్ర ఎక్కువ ఇస్తాడు క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ అంటే ఏదో లెక్క తెలుసా ఎన్ని సునాలు ఉంటాయో ఆ పాసన అడగాల హండ్రెడ్ క్రోర్స్ అంటే ఎన్ని సున్నాలుంటే పాసన్ అడగాల అవన్నీ నువ్వు ఎప్పుడు లెక్క పెట్టుకోవాలా హండ్రెడ్ క్రోర్స్ వస్తే నీ మైండ్ ప్రభు మీద ఉంటుందా అట్లా క్రోర్స్ సంపాదించినప్పుడు పాలిటిక్స్లో దిగిండు పాస్టర్ సేవకుడు అడ్రస్ లేకుండా పోయింది రోజు ఆ పైసలు పోయినాయి పోలీస్ కేసులైనయి మర్డర్ కేసులైనాయి ఆయన మీద ఆయన లోపల ఉన్నాడు అడ్రస్ లేదు రోజు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే నీ పరిస్థితి ఎందుకో తెలుసా నువ్వు ప్రభు భారం మోయాల్సింది పోయి సైతన్ భారం ఎట్లా మోస్తావు అంటే ఈ లోకమైన ఈ లోకాతీతమైన భారం వాడు పెడతాడు నీ మీద భారం అది సైతన్ భారం అందుకే ప్రభున్నాడు ప్రయాసపడి భారం మోసిన సంస్థ జిల్లారా మీరు భారం తొలగించుకోవాలంటే నా యుద్ధకి నేర్చుకోండి కానీ ఇటువంటి భారం మీకు ఇష్టం లేదు నాకు తెలుసు మీకు వంద కోట్లు ఇస్తామంటేనే ఆ వాక్యం మీకు ఇష్టం కార్లు ఇస్తా అంటే ఇష్టము మిద్దెలు ఇస్తా అంటే ఇష్టము ఎన్ని ప్రార్థన లే బ్రదర్ నాకు రేపు ఈ టైంకి డబ్బులు కావాలా అనే ప్రార్థన ఎక్కువ నేను ఇప్పుడు అక్కడ నాకు ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలా అన్ని క్షేమైన ఆహారం కొరికే మనం కష్టపడుతున్నాం కానీ నేను మీతో చెప్తున్నా అన్నాడు ప్రభు క్షేమైన ఆహారం కొరకు కష్టపడకూడ అక్షయమైన ఆహారం కొరికే కష్టపడకడి కానీ మనం కష్టపడుతున్నాం అక్షయమైన ఆహారము దేవుని వాక్యం దేవుని వాక్యం కొరకు ఎవరైనా ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడా దీవారాత్రంలో ఎవడన్నా ఉపాసం ప్రార్థన చేస్తున్నాడా ఉద్యోగం కొరకు పరిగెత్తుతున్నట్లు నువ్వు దేవుని వాక్యం కొరకు ఎప్పుడన్నా పరిగెత్తినవా ఎన్నో కిలోమీటర్లు పరిగెత్తుతాము ఏదైనా పండ్లు కావాలంటే పెళ్లిలు కావాలంటే ఏదైనా చూడాలంటే ఎగ్జిబిషన్ కావాలంటే ఎక్కడ డబ్బులు నింపుకొని పరిగెత్తుతా ఉంటాం గానీ దేవుని వాక్యం కొరకు ఆ ప్రయాసం ఉందా క్షేమైన ఆహారం కొరకు ఇంత కష్టపడతాం ఈ లోకంలో 10th క్లాస్ పాస్ కావాలంటే ఎంత కష్టపడతాము ఇంటర్మీడియట్ పాస్ కావాలంటే ఎంత కష్టపడతాము ఎంతో డబ్బులు వృధా చేస్తూ ఉంటాము కానీ దేవుని వాక్యం కొరకు ఎవడన్నా కష్టపడతాడ ఎవరు కష్టపడ్డాడు ఓ పాస్ అవుతున్నట్టు నా పక్కన కూర్చుండవరొచ్చు క్లాస్లో బ్రదర్ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది బ్రదర్ ఏంటి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆదివారం వాక్యం చెప్తున్నా నాకు అన్ని చెప్పినట్లే అనిపిస్తున్నాయి బ్రదర్ మన తిని తిని బోర్ వచ్చిందని ఇవన్నీ చెప్పినట్లే బ్రదర్ ఇంకా కొత్తదనం ఏం లేదు బ్రదర్ అంటే మళ్ళీ ఎట్లా ఇట్ల పరిస్థితి అయితే అంటే అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది బ్రదర్ ఏంటంటే ఇగో ఒక బుక్ దొరుకుతుంది చూడు ఈ బుక్ ఎవ్రీ మంత్ పబ్లిష్ అవుతుంది బ్రదర్ నేను ఈ బుక్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఈ బుక్లో రెడీమేడ్ వాక్యాలు ఉంటాయి బ్రదర్ రెడీమేడ్ ప్రసంగం చేసే ఇది బుక్ కాబట్టి రేపు ఆదివారం అంటే శనివారం సాయంత్రం అది ఓపెన్ చేసేసి అవి రెడీగా పాయింట్స్ తీసుకోవాలా పోయి చెప్పాలా ఏం భారం మనం వస్తున్నాం పాస్తాల గురించి నేను ఒక శాంపుల్ చెప్తున్నాను మీకు అట్లా ఎంతమంది మనం తెలియదు ఇంకో పాస్టర్ ఉంటుంది ఏ చెప్పి చెప్పి అవే చెప్పి ఎంత కాలం చెప్పాలా గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా ఉంది అంటాడు ఈ కాలంలో మన టైంలో మన దగ్గర ఉండే పాస్టర్ నేను ఏమన్నా వింటా ఉంటాను అంటే నేనేం కూడా అట్లా నేను కూడా అట్లా తనైతేనేమని భయం ఉంటుంది అందుకే ఎంత కష్టమున్నా ఎంత ప్రయాసమున్నా బైబుల్ స్టడీ రావాలంటే మటుకు నేను ప్రిపేర్ అని రాను ప్రిపేర్ కాకుంటే ఆ బ్రదర్ చెప్తా బ్రదర్ నువ్వే మేనేజ్ చేసుకో లేకుంటే వాళ్ళకి చెప్తా మీరు ప్రేయర్ చేసుకుని పోండి నేను రావట్లేదు ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేను నేను జోకర్ని కాదు సరే నేను కొత్త నేను మాట్లాడే విధానం ఎట్లనే ఉంటుంది కానీ మీరేం తప్పుగా అనుకో పాత వాళ్ళకి తెలిసి కొత్త కొత్త వాళ్ళకి కష్టతరంగా ఉండేసి చెప్పే వాక్యం కానీ మన ప్రభు మాట్లాడితే కూడా అట్లనే ఉంటుంది మన ప్రభు మాట్లాడితే కూడా అట్లనే ఉంటుంది సరే ఇవి మనం వాక్యాన్ని ముగించుకుంటున్నాం ఉత్తరలో కాబట్టి మత్స వార్త మత్స వార్త ఇరవయవ అధ్యాయంలో మీకు ఒక వాక్యాన్ని చూపించి క్రైస్తవులు ఏ భారం మోస్తున్నారు ఈ రోజు క్రైస్తవులే కాదు అందరు అక్కడ క్రైస్తవం లేదు సమస్త జన్లు అంటే సమస్త జన్లు ఓన్లీ క్రైస్తవులేనా సమస్త జన్లు ఈ లోకంలో అందరు ఈ లోకంలో అందరు ప్రయాసంతో భారం మోస్తున్నారు పనికిరానిది అది వాళ్ళ వీపులు విరిచేసింది మోసి మోసి మోసి మీరు ఎప్పుడైనా గమనించా గౌలిగూడ ఆ ప్రాంతానికి పోతే కూలీలు మోస్తూ సంచులు పెద్ద పెద్ద సంచులు మోసి మోసి మోసి వాడి వీపు వంగిపోతాడు నీ చూసినట్టడన్నా మోసి మోసి మోసి వీపులు వంగిపోతాయి ఆత్మీయ జీవితాలు అంతే నువ్వు ఈ లోకాతీతమైన భారం మోస్తూ మోస్తూ మోస్తూ ఉంటే నీ జీవితం అటనే వంగిపోతుంది మోసేటోడు ఎప్పుడు కింద చూస్తాడు పైన చూస్తాడా చూడడు ఐ మోసి మోసి మోసి ఆ వాడిని మొత్తము శిథిల స్థితికి తీసుకొని ఆ భారం సైతాన్ బారం కూడా అక్కడనే ఉంటుంది ఈ లోకాతీతమైన భారం ఈ లోకం ఆశించడం ఈ లోకంలో సంపాదించుకోవడం ఇదంతా మోసంతో కూడినది ఆ మైండ్ పెట్టుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆయన సన్నిధిలోనికి ఆయన విశ్రాంతి ప్రవేశించలేవని వాక్యం చెప్తుంది కాబట్టి మీకు చివరిగా క్రైస్తవులు లేక దేవుని సేవకులు ఏ రీతిగా ఉన్నారన్న విషయాన్ని మీకు చూపించేసి నేను ఈరోజు వాక్యాన్ని ముగించుకుంటా వచ్చే భారము కొంచెం త్వరగా రావడానికి ప్రయత్నిస్తాం నేను కూడా కొంచెం త్వరగా రాయత్నిస్తాను మీరు కూడా త్వరగా రావడానికి ప్రయత్నించండి అప్పుడు మనము పీస్ఫుల్గా దేవుని వాక్యం ధ్యానించు ఆతరం ఆతరంగా ధ్యానించేం లేదు ఎందుకంటే ఇది హెబిల్ రాష్ట్ర పత్రికలో మనం ధ్యానిస్తాం ఇది నిర్మలమైన ఉదకం దేవుని వాక్యము నిర్మలమైన ఉదకం ఉదకం అంటే నీళ్లు నిర్మలమైంది దేవుని వాక్యము నిర్మలమైంది నీళ్లు అంటే దేవుని నీళ్లు అంటే జీవం నీళ్లు లేకుండా ఊడడం లేదు ఎండాకాలం ముఖ్యంగా నీళ్లు దేవుని నీళ్లు జీవానికి ముఖ్యం నీళ్లు జీవం ఇస్తాయి కాబట్టి దాని అందుకే ఉపమానరీతిగా జీవజలం అంటారు నిర్మలమైన ఉదకం ఉదకం అంటే మంచి తెలుగు పదం ఉదకం అంటే నీళ్లు నాకు ఒక గ్లాస్ ఉదకం అంటే ఎవడరా వీడు అంటారు అంటారా లేదా అప్పుడు దిలీ బ్రదర్ అంటాడు ఎందుకు నువ్వు ఎప్పుడు ఎవడరా అంటావు అని అంటాడు దిలీ బ్రదర్ అవు బ్రదర్ ఫోన్ చేసేవారు అంటాడు బ్రదర్ నువ్వు అప్పుడప్పుడు వాక్యం చెప్తూ ఎందుకురా అంటావు అంటే నువ్వు ఎవరినైనా కించపరుస్తున్నావు అంటే నేను వేరే పాస్టర్లు మాట్లాడతారని చెప్తున్నాను నేను కాదు అట్లా మాట్లాడదా అని చెప్పిన కదా సరే నిర్మలమైన ఉదకము అంటే దేవుని వాక్యములో సమాధానముంది దేవుని వాక్యంలో సమాధానం ఉంది ఆ వాక్యం మనకు అవసరం ఆ నీళ్లు మనకు అవసరం కాబట్టి ప్రతిరోజు నువ్వు ప్రయాసపడాల్సిందే దేవుని వాక్యం కోరు నువ్వు పరిగెత్తుతావంటే కాదు ఈ లోకంలో నువ్వు ఏం సంపాదించుకున్నా నీకు నీ వీపులు విరిగిపోవాల్సిందే నీ వీపులు వంగిపోవాల్సిందే కాబట్టి ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన వాక్యం వినాలి చూడండి మత ఇరవయ అధ్యాయము మొదటి వర్షంలో ఈ రోజు క్రైస్తవ సంఘం ఎట్లా ఉందో ప్రభువు రెండు వేల సంవత్సర క్రితం చెప్పిండు ఏలైనగా ఇంటి యజమానుడైన ఒకని పోలి ఉన్నది పర్లోవరాజం దేనితో పోల్చబడింది ఒక ఇంటి యజమాను పోల్చబడింది అంటే దేవుడే ఆ ఇంటికి దేవుడే యజమాని అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు అంటే క్రైస్తవ సంఘానికి యజమాని దేవుడు అని విషయం అక్కడ చెప్పబడింది అతడు తన ద్రాక్షటలో ద్రాక్ష తోట అంటే దేవుని సేవ కులం దేవుని సేవ పొలం అంటే ఇప్పుడు ఇది ద్రాక్ష తోట మనం అందరం ఇక్కడ ఉన్నామంటే ఇది ద్రాక్ష తోట అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకునేందుకు ప్రొద్దున బయలుదేరేను కాబట్టి ద్రాక్ష తోటల కూలి వాళ్ళు వాళ్ళు తెలుసా ద్రాక్ష తోట పని ఎవరన్నా తెలిసిండ్రాంషాబాద్ షామీర్పేటు శంషాబాద్ లో కూడా ద్రాక్ష తోటలు ఉంటాయి షామీర్పేటు ఇటు మేడ్చెల్లు ఇటు అంత ద్రాక్ష తోటలు వేస్తారు సరే ఇప్పుడు ప్రాఫిట్స్ వస్తలేవన్న అన్ని తీసి అన్ని బిల్డింగ్స్ కట్టేస్తున్నారు మేడ్చల్ హైవే మీద వరి పొలాలు వేసేటోళ్ళు ఒకప్పుడు ఈరోజు వరి పొలాలు కనిపిస్తలేవు సిటీలో దగ్గర వరి పొలాలు అంటే నాకు అక్కడే కనిపించేది కిటిదిక్కు గట్కేసరి దిక్కు కూడా ఉండేది అన్నీ ఇప్పుడు పంటలు పోయి ఇప్పుడు అన్ని రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్ వస్తున్నాయి ఏం తింటాం త్వరలో పెరుగుతుంది ఫుడ్ ప్రొడక్షన్ తరుగుతుంది ఏం మనం ఏం తింటామంటే టాబ్లెట్స్ వస్తాయి భవిష్యత్తులో ఆ టాబ్లెట్స్ ఏం తెలుసా ఒక టెన్ టెన్ టాబ్లెట్స్ ఉంటాయి ఒక స్ట్రిప్లో ఆ టాబ్లెట్స్ కొనుకొచ్చుకోవాలా ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ తీసి సాసర్లో నీళ్లు పోసి ఆ ట్యాబ్లెట్ దాన్ని మధ్యలో వెళితే అది ఉబ్బి ఆ దిబ్బరొట్టేలాగా అవుతుంది దాని ఏమంటారు బమ్ బన్ను బు లాగా అవుతుంది స్పూన్తో దిని నీళ్ళు తాగి పనికి పోవాలా ఆ కాలంకి వస్తాం ఎందుకో తెలుసా పొలాలన్నీ పంటలన్నీ భూములన్నీ నువ్వు బిల్డింగ్స్ కట్టేస్తే పంటలేకపోతే ఫుడ్ ఎక్కడికెళ్ళి వస్తాయి ఒకటి కెమికల్స్ వస్తాయి అప్పుడు బిర్యానీదాలంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలా చికెన్ అంటే ఇంకొక టాబ్లెట్ వేసుకోవాలా మటన్ అంటే ఇంకొక టాబ్లెట్ వేసుకోవాలా ఆ కాలానికి వస్తాం మనం మీరు అనుకుంటారా లేదనేసి ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఆ ఆస్ట్రానాట్స్ స్పేస్లో గోతరు కదా రాకెట్స్ల వాళ్ళు అవే తింటారు ఆ ట్యాబ్లెట్స్ అది తింటారు ఈ మిలిటరీల యుద్ధాల కోతలు చూస్తుంటారా ఆ మిలిటరీ సోల్జర్స్కి అవే ట్యాబ్లెట్స్ నేను మీకేమో కొత్తగా చెప్తుంది కాదు భవిష్యత్తు ఉండబోతుంది కదా ఆల్రెడీ ఇప్పుడు ఉంది ఆ విధానం ఆ ట్యాబ్లెట్ అట్ట నీళ్ళలు వేసుకుంటే ఉబ్బుతుంది నీళ్లు ఉబ్బి మంచి వాహన మంచి వాసన తీపిదన బాగుంటుంది అండ్ అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని ఉంటాయి అవి తినేసిపోతూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు నడుస్తుంది కాలం సరే కానీ భవిష్యత్తులో సోల్జర్స్గా తినాల్సింది మనం తింటాం అంతే తేడా కాస్మోనాట్స్ ఆస్ట్రోనాట్స్ స్పేస్లో పోతారు వాళ్ళు తింటారు అవి ఎందుకంటే వాళ్ళకి తినడానికి వండుకోవడానికి అంత టైం ఉంటుంది రెడీమేడ్ ఫుడ్స్ అవి అన్ని కాబట్టి అవి టిన్స్ పెట్టుకొని వాటర్లో పోసుకొని తింటూ ఉంటారు వాళ్ళు మనకు ఆ కాలం రాబోతుంది ఎందుకు మీకు తెలుసు కాబట్టి మత్తవార్త ఇరవై అధ్యాయంలో దేవుడు తన తోటలో పనికి కొంతమందిని కూలీని నిలబెట్టుకోవడానికి పొద్దునే బయలుదేరిండట కాబట్టి పొద్దున అనేది బాగా అర్థం చేసుకోవాల అంతా చిహ్నపరంగా చెప్పబడింది దాన్ని లిటరల్ గా అర్థం చేసుకోలేము చాలా మంది లిటరల్ గా చెప్తా ఉంటారు పొద్దున సేవ తర్వాత సాయంత్రం సేవ అట్లా ఇంకొక పాస్టర్ చెప్పి నేను తెలుసా సరే నేను ఎందుకు మీకు వాళ్ళ గురించి చెప్తాను వాళ్ళ పేర్లు లేకుండా చెప్తాను కాబట్టి ఈ లోకంలో బోధ ఎట్లా ఉందో మీరు తెలుసుకోవాలా వాడు గొప్ప వ్యక్తి వచ్చి పిహెచ్డి థియాలజీ డెల్స్ యూనివర్సిటీ ఏసీటీసీ అంటే మీరు నమ్మేస్తారు కానీ నమ్మాల్సింది అది కాదు వచ్చినవాడు ఎవడన్నా గానీ అని ఉంది వాక్యం చెప్పేవాడు ఎవడన్నా గానీ మన ప్రభువు చెప్పిన వాక్యాలని చెప్తున్నా లేదా అని గ్రహించే బాధ్యత నీది గుడ్డిగా వినిపోయేది కానే కాదు ఓ పాస్టర్ వాక్యం చెప్తున్నా టీవీలో నేను చూసిన యశ్వంత్ బ్రదర్ తెలుసు మీకు ఎంతమందికి ఇక్కడ ఆ బ్రదర్ ఇంటికి పోయినప్పుడు అన్న మా ఇంటికి కూడా పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసి మనం అక్కడి నుంచి ఇంకొక సేవకు వెళ్తామంటే వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే టీవీ నడు పెట్టింది ఓ టీవీ చూడను అన్నాడు నేను చూస్తాం టీవీ నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టి టీవీ చూడమంటేంది అని నేను అంటున్నా అదే చూడు అది పాస్టర్ మనం మంచి వాక్యం చెప్తారు పాస్టర్ అంటే సరే విందం ఏందని చెప్తున్నా ఆ పాస్టర్ గళితులు రాసిన పత్రికల మూడో నుంచి ఒక వాక్యం చెప్తుండేమని తెలుసా మీరు పండగలు చేయొద్దు మీరు ఇది చేయొద్దు మీరు దినాలు చేయొద్దు మీరు అవి చేయొద్దు అని చెప్తున్నాడు అది వినడానికి బాగుంది చూడడానికి బాగుంది అది ఏదో కొత్తగా ఉంది బోధ కానీ కొత్త బోధ కాదు అది రెండు వేల ఉన్న బోధ మీరు దినములను ఆచరించపుడి మాసంలో ఆచరించకుడి సంవత్సరం ఆచరించపుడి అని వాక్యం దినములు మాసములు ఉత్సవ కాలములు సంవత్సరములు నాలుగు విధాలు ఉన్నాయి పౌలు గలతీ సంఘానికి చెప్పిండి ఏం తెలుసా మీరు దినములు ఆచరించొద్దు మాసంలో ఆచరించద్దు ఉత్సవ కాలంలో ఆచరించొద్దు సంవత్సరం ఆచరించద్దు అంటే దినములంటే తెలుసు మీకేదో దినములంటే రకరకాల దినాలున్నాయి త్వరలో వ్యాలంటైన్స్ డే వస్తుంది మొన్న పోయిన వారము మదర్స్ డే అయింది దాని తర్వాత ఫాదర్స్ డే దాని తర్వాత డాక్టర్స్ డే దాని తర్వాత వరల్డ్స్ ఎయిడ్స్ డే ఎయిడ్స్ రోగం ఉంటుంది కదా దానికి సంబంధించిన ఒక దినం అట్లా ఒక్కొక్క దినం బ్రదర్స్ డే సిస్టర్స్ డే హచర్స్ డే ఉందా చిల్డ్రన్స్ డే ఉందా నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే నవంబర్ ఫస్ట్ ఎయిడ్స్ డే వరల్డ్స్ ఎయిడ్స్ డే పోయిన వారమేమో మదర్స్ డే మీ మదర్స్ డేకి నువ్వు మీ మదర్కి ఏం కొంటావు అని దుకాణోడు నాకు అడ్వర్టైజ్ చేస్తున్నాడు అంటే నన్ను మోసగిస్తుండను అప్పు చేసినా కొను మీ మదర్కి నీకు ప్రేమ కదా మీ మదర్ మీద సరే ఇవన్నీ సెంటిమెంట్స్ వాడుకొని వాడు మన నుంచి పైసా సంపాదించుకుంటుండే బిజినెస్ ఏంటంటే నీ జబ్బులో పైసలు వాని జబ్బులో పోవాలా కాబట్టి నువ్వు కూడా అర్థం చేసుకోవాలి నా పైసలు ఊరికనే వా జబ్బులకు ఎందువ్వాలా అనేది నువ్వు అర్థం చేసుకోవాలా కాబట్టి దిన ఆచరించొద్దు మాసములంటే నెలకు ఒక మాసం వస్తుంది నెలకు ఒక దినం వస్తుంది అది ఏమంటారు దాన్ని మాసములంటే మాసం అంటే ఏంటూ అవేనా మాసములంటే అమావాస్యాలు అవేనా అవి ఆచరించదు వాక్యం దాని తర్వాత ఉత్సవ కాలంలో అంటే ఇంకా స్వచ్ఛమైన తెలుగుల మనకు అర్థమైన తెలుగులు పండగలు ఉత్సవ కాలం అంటే పండగ పండగలు ఆచరించదు వాక్యం పౌలు చెప్పిండు దాని తర్వాత సంవత్సరం ఆచరించొద్దు అంటే కొత్త సంవత్సరాన్ని మనం ఆచరించదు వాక్యం లేదు నువ్వు తప్పు చెప్తున్న వాక్యం అరే నేను చెప్తున్నా కాదు వాక్యం దళితుల రాష్ట్రపత్రి పౌలు చెప్పిండు దళిత సంఘానికి అది క్రైస్తవ సంఘం అది దానికి ఎందుకు చెప్పిండు అవి చేయొద్దనేసి అవి చేస్తే నేను మీ గురించి పడిన కష్టము వ్యర్థమైపోతుంది ఏమని నాకు భయం అన్నాడు నేను మీ గురించి ఏం కష్టపడ్డాను మీకు వాక్యాన్ని ప్రకటించి మిమ్మల్ని క్రీస్తుకి ప్రాధాన్యం చేసినా మిమ్మల్ని రక్షణలోకి నడిపించి మీకు బాప్సం ఇచ్చి ప్రభుకి ప్రధానం చేసినా మీ మీ జీవితం వ్యర్థమైపోతుంది ఇవన్నీ పాటించి మళ్ళీ మీరు దయాలను పూజిస్తారంటాడు దినములు మాసములు ఉత్సవ కాలంలో పాటించడము భూతముల బోధ అని అక్కడుంది వాక్యం ఏ లేదు క్రిస్మస్ పండుగ జనం తప్పేముంది దేవునికి వదనాలు చెప్తున్నాను బ్రదర్ చెయ్యొద్దన్నాక నువ్వు కొత్త సంవత్సరం ఇన్ని రోజులు దేవుణు కాచి కాపాడండి బ్రబా కాబట్టి ఆయనకి కృతజ్ఞత చెప్తూ నేను ఆచరిస్తున్నాను ఫస్ట్ పాయింట్ నిన్ను చేయద్దడు నువ్వు ఎందుకు సమర్థించుకుంటున్నావు ఆయనకి వననాలు చెప్తున్నాను ఎందుకు సమర్థించుకుంటున్నావు క్రైస్తవ జీవితం ఏం భారం అవుతుంది చూడండి దినమునకు ఒక్క దేనారము చొప్పున పని వారితో ఒడబడి తన ద్రాక్ష తోటకి వారిని పంపెను పొద్దున్నే బయలుదేరి కొంతమందిని తన ద్రాక్ష తోటలో సేవకు అనిపించింది అంతా దేవుని సేవకులు క్రైస్తల గురించి చెప్పబడింది వాక్యం భవిష్యత్తులో ఎట్లా ఉంటారు క్రైస్తవులు అని చూపిస్తుంటాడు మూడవ తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత ఊరక నిలిచిన మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటకి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీ అని వారితో చెప్పగా వారిని వెళ్ళను చూడండి ఆరు గంటలకి కొంతమందిని సేవకు నడిపించిండు మరికొంతమందిని తొమ్మిది గంటల సేవ బాగా తీసుకోండి సంత అంటే మార్కెట్ ప్లేస్ అంటే ఈ లోకం ఈ లోకము సంత మీరు పాట పాడతారు సంత లోకంలోకి వచ్చినవా నువ్వు కాబట్టి నువ్వేం మర్చిపోయినావు జ్ఞాపకం చేసుకో ఇది సంత లోకం ఈ సంతలోకంలో నువ్వేం చేస్తున్నావు ఈ లోకాన్ని వెడిచి ఆయన లోకంలోకి పోవాల నువ్వు లోకం ఎక్కడుంది అక్కడెక్కడా లేదు ఆయన లోకం ఇక్కడుంది కాబట్టి ద్రాక్ష తోటలోనికి పో సేవ అని హెచ్చరిస్తున్నాడు అప్పుడు వాళ్ళు సంత వీధుల నుంచి వెళ్ళిండ్రు నాలుగవ వర్షం మీరు నువ్వు నాతో రాష్ట్రంలోకి వెళ్ళుడు ఏమి న్యాయము అది మీకిత్తునని వారితో చెప్పగా వారిని వెళ్ళేరు దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగూ చేశాను ఆరు గంటలకు కొంతమందిని సేవకు తీసుకెళ్ళాడు తొమ్మిది గంటలకు కొంతమందిని సేవకు తీసుకెళ్ళాడు పన్నెండు గంటలకు కొంతమంది సేవకు తీసుకెళ్ళాడు మరలా మూడు గంటలకి కొంతమంది సేవకి తీసుకెళ్ళండు కాబట్టి బాగా అర్థం చేసుకోండి అంటే తెల్లవారి తర్వాత ప్రొద్దున దాని తర్వాత మధ్యాహ్నము ఇంచుమించు సాయంకాలము దాని తర్వాత చూడండి ఆరవ వచనం తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచిండగా చూచి ఇక్కడ దినమంతా మీరు ఎందుకు ఊరికనే నిల్చున్నారు అని వారితో చెప్పాను వీళ్ళు క్రైస్తవులు దినమంతా ఊరిక కూర్చుంటారు దినమంతా టైం పాస్ చేస్తారు ఏం టైం పాస్ చేస్తారు ఈ లోకంలో ఏదో ముస్లమ్మమ్ము వచ్చేట్లు ఫ్రెండ్స్ తను పోవాలా పార్టీస్ చేసుకోవాలా అక్కడ పోవాలా ఇక్కడ పోవాలా వాందరాలా వీన్ దగ్గర పోవాలా అంతా టైం పాస్ టైంపాస్ లోకం మీరంతా టైంపాస్ ఎందుకు చేస్తున్నారు దినమంతా మీరు ఊరికనే ఎందుకున్నారు ఊరికే ఉండడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కాబట్టి ఊరిక ఉండడం ఏందో తెస ద్రాక్ష తోటలో పోకపోవడమే ఊరుకుండడం సేవ చేయకపోవడమే ఊరుకుండడం ఆయనకు ఇష్టం లేదు ఊరుకునే ఈ లోకంలో నేను ఎందుకు పుట్టించు నీకు అర్థం కాకుండా ఏం లాభం తొంభై తొంభై శాతం మనుషులు వాళ్ళ జీవితాలలో ఏమీ అంశం లేకుండా ఏమి గమ్యం లేకుండా చచ్చిపోతానంట ఒక థియరీ సైకాలజీలో తొంభై ఎనిమిది శాతం మనుషులు చచ్చిపోతాయి అంట ఎవ్వరు వారిని జ్ఞాపకం చేసుకున్నారంట చరిత్రలో కేవలం రెండు పర్సెంట్ చరిత్రలో జ్ఞాపకం చేసుకుంటారంట ఎందుకు చేసుకుంటారంటే ఈ రెండు మనుషుల ఈ రెండు శాతం మనుషులకే ఒక గమ్యం ఒక అంశం ఉంటదంట తక్కిన తొంభై వాళ్ళకి ఏ అంశం ఉండదంట ఏ గమ్యం ఉండదంట నాకైతే ఏ అంశం లేదు నాకు ఏ గమ్యం లేదు ఎందుకో తెలుసా నన్ను ఎవడు జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు నన్ను ఎవ్వరు గుర్తు పెట్టుకోడానికి వీల్లేదు నాకున్నది ఒకటే అంశం ఏం అది నా ప్రభు అంశం మార్గ సువార్త పదహారు అధ్యాయంలో ఏముంది అది చివరి భాగంలో లేక మతవార్త ఇరవై ఎనిమిది ఏముంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అదొకటే నా గమ్యం క్రీస్తును ప్రకటించకపోతే నాకు శ్రమ అనడలేదా పౌలు నువ్వు ప్రకటించకపోతే నువ్వు తప్పించుకుంటావు శ్రమ నువ్వు దేవుని బిడవైతే ను ప్రకటించకపోతే తప్పించుకుంటావు అసలేమా నీకు ఇచ్చినది అది ఒకటే అంశము మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడమే నీకు అనుగ్రహించబడ్డ భారం అది చాలా తేలికైంది బ్రదర్ చాలా కష్టం పడారు వాక్యం చెప్పడం నీ వాక్యం కష్టమే ఆయన వాక్యం కష్టం కాదు ఆయన భారం నువ్వు మోసుకుంటే తేలికైంది అది సులువైందని చెప్పింది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకుని నువ్వు దానివల్ల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఏం జరిగిందో చూడండి వారును ఎవరినూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదని అని తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచి ఉండగా చూసి ఇక్కడ దినమంతయ్యూ మీరు ఎందుకు ఊర్కనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకునేలేదనేది క్రైస్తవుల బుద్ది సరే నేను క్రైస్తవుల గురించి ఎప్పుడు వ్యతిరేకంగా చెప్తాను వీళ్ళు క్రైస్తవులు అనేసి చెప్తున్నాను వాక్యం వీళ్ళు పొద్దు స్థమానం ఉన్నారు దాని తర్వాత ఏమంటారో తెలుసా బ్లేమ్ చేస్తున్నారు మీరు ఎందుకు ఊరుకున్నారంటే మాకు ఎవరు పని ఇవ్వలేదు మీకు ఎవరు పని ఇవ్వని అవసరం నాకు కూడా ఒకప్పుడు అనిపించింది నేను సంఘం ఒక సంఘంలోకి వెళ్ళి బయటకు వచ్చినాక ఇప్పుడు ఎట్లా చేయాలి ప్రభా సేవ అని నేను కూడా నేను ఎక్కడ పోయి వాక్యం చెప్పాలి ప్రభావ చెప్పకపోతే నాకు శ్రమ కదా ప్రభా పౌలన్నాడు దేవుని వాక్యాన్ని ప్రకటించకపోతే నాకు శ్రమ క్రీస్తుని ప్రకటించకపోతే మనకు శ్రమ కాబట్టి క్రైస్తవులు ప్రకటించని క్రైస్తవులు అందరూ శ్రమల దేవుని వాక్యం ప్రకారంగా అది విధానం నువ్వు ఎంత భక్తి గుండు ఎంత రక్తి ఎంత దేవుని ధ్యానించు ఎంత స్థుతించు ఎంత గనపరచు ఎంతసేపు గంటలు గంటలు వర్షిప్ చేయి ఉపాసం చేయి ఎన్నే చేయి నువ్వు ఆయన ప్రకటించకపోతే నీకు శ్రమ తప్పదు ఆ శ్రమ నుంచి విడుదల పొందాలంటే నువ్వు నీ జీవితానికి ఒక అంశాన్ని పెట్టుకోవాలంటే ఏందది ఆ భారం ఆయన సువార్తని ప్రకటించాలా చూడండి ఐదు గంటల వాళ్ళు అంటే దినమంతా వృధా చేశారు వాళ్ళ కాలం అంటే దినం అంటే వాళ్ళ జీవితం వేస్ట్ చేస్తారు వృద్ధాప్యంలో కూడా అరే నువ్వు ఏం చేసినవి ఇంతకాలం అంటే అరే నాకు ఎవ్వరు మార్గం చూపించలే నాకు ఎవ్వడు సువార్త ప్రకటించలే నాకు ఎవ్వరు సేవలు ఆహ్వానించలే బొట్టు పెట్టాలా ఆహ్వానిస్తేనే బోతా పాసలను నాకు ఇంటికి కారం పంపిస్తే వస్తా నేను మీ ఇంటికి వస్తే చికెన్ బిర్యానీ పెడితేనే సేవకొస్తా పండుగ కాలంలో మీ ఇంటికి వస్తా కానుకలు ఇస్తేనే సేవ కానుకలు జమ చేసి పెట్టండి ఇది బోధా క్రైస్తవ బోధి రోజు అటువంటి సేవకులు కాబట్టి మమ్మల్ని ఎవ్వడు సేవకు పెట్టుకోలేదు మమ్మల్ని ఎవడు పనికి చేర్చుకోలేదు అనేది క్రైస్తవుల బుద్ధ బుద్ధి అంటే నిర్లక్ష్యమైన జీవితం వాడు వాడి స్వార్థం కొరకు వాడి ఆసక్తి ఆశ కొరకు వాడు ఎంతో కష్టపడతాడు అక్కడెక్కడ పరిగెత్తాడు కానీ దేవుని శివ కొరకు వస్తే మటుకు ఇతరుల మీద వాడు బ్లేమ్ చేస్తున్నాడు ఏం బ్లేమ్ చేస్తున్నాడు మమ్మల్ని ఎవడు ఆహ్వానించలేదు మా పాస్టర్ ఎప్పుడు మమ్మల్ని శివ నడిపించలేదు మా చర్చిలో ఎల్డర్స్ ఎప్పుడు మమ్మల్ని సేవ నడిపించలేదు వాని మీద బ్లేం వీని మీద బ్లేమ్ చేయడమే క్రైస్తవ జీవితం ఎప్పుడు సనుకోవడం గొనుక్కోవడమే వాళ్ళ జీవితం చూడండి మీరు నా ద్రాక్ష రోడ్కి వెళ్ళడానికి చెప్పాను ఎప్పుడు ఐదు గంటలే బాగా అర్థం చేసుకోండి ఆరు గంటలకి కొంతమంది తొమ్మిది గంటలకి కొంతమంది పన్నెండు గంటలకి కొంతమంది మూడు గంటలకు కొంతమంది ఐదు గంటల కొంతమంది ఇది సేవ జీవిత విధానం ఉపమానితిగా తీసుకుల పొద్దున అంటే మంచిగా ఫ్రెష్గా పౌడర్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని పోవడం సేవక్ మీకేదో ఉపమాన్యత చెప్తున్నాను అంతేగాని సాయంత్రం అంటే చీకటి పడే టైంకి కళ్ళు సరిగ్గా కనిపించవు చీకటి ఉంటుంది లైట్ ఉంటుంది సరిగా ఉంటది అంటే శ్రమల కాలం శ్రమల కాలంలో అంటే ఇది శ్రమల కాలం ఇంకా ఎటుటే కాలం మనం తెలియదు ఈ నెల నుంచి ఈ సంవత్సరం నుంచి ఎటుటే మనకు తెలియవు కానీ నాకొకటే తెలుసు ఏం తెలుసా రాజులను స్థిరపరిచేవాడు వారి సింహాసనం ఎక్కించేవాడు వారి సింహాసనం దించేవాడు మన ప్రభు ప్రవ్వా మాకు వాడొద్దు వీడొద్దు అని నువ్వెందుకు అడుగుతున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు ప్రభు ఆయన ఇష్టానుసారంగానే ఫరుని రాజు చేసేడు ఆయన ఇష్టానుసారంగానే అసలు రాజుని చేసిండు ఆయన ఇష్టానుసారంగానే నెక్క చేసిండు ఆయన ఇష్టానుసారంగానే హెరోజుని చేసిండు ఏస్ప్రో కాలంలో రాజుని ఏస్ప్రో అసలు హేరోజు రాజు కావద్దు చరిత్రలో వాడు ఏదో కానీ రోమ చక్రవర్తికి వాడు లంచమిచ్చి రాజ్యం సంపాదించుకున్నాడు ఎట్లైనా మేము ఇసల పల్లెని ఏలాలనేసి కోరికతో అది విధానాలవన్నీ మనుషులు ఈ రీతి ఉంటారు శరీరంగా ఉంటారు ఈ లోకంలో కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూడండి సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్షట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి ఇప్పుడు బాగా చేసుకోండి ఈ మత్తస్ వార్త ఇరవయ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక ఒక గుంపు గురించి చెప్పబడింది ఈ గుంపు గురించి ఏ సంఘాలలో ధ్యానించారు ఏ పుస్తకాలలో రాయబడలేదు ఎందుకో తెలుసా ఈ ద్రాక్షట యజమాని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు బాగా చేసుకోండి గృహ నిర్వాహకుడు అంటే ఎవరో తెలుసా అడ్మినిస్ట్రేటర్ ఇంగ్లీష్ లా ఇంగ్లీష్ లా మేనేజర్ అంటారు లేక అడ్మినిస్ట్రేటర్ హౌస్ మేనేజర్ ఎస్టేట్ మేనేజర్ అంటారు వీళ్ళని ఈ గృహ నిర్వాహకుడిని పిలిచి ఏమంటారు చూడండి చూచి పని వారిని పిలిచి చివరి వచ్చిన వారిను మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలీ ఇమ్మని చెప్పాను పొద్దున్న ఆరు గంటల నుంచి పనిచేసిన వాడికి సాయంత్రం ఐదు గంటల నుంచి పనిచేసిన వాడికి కూలిచ్చి పంపించు మధ్యాహ్నం వచ్చిన వాడికి పన్నెండు గంటలకు వచ్చిన వాడికి రెండు గంటలకు వచ్చిన వాడికి మూడు గంటలకు వచ్చిన వాడికి అందరికి కూలిచ్చి పంపుము అన్నప్పుడు ఏం జరిగిందో చూడండి దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్క దినారాము చొప్పున తీసుకునేది మొదట వచ్చిన వారు అంటే ఆరు గంటలకి మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుని అనుకునేది ఎందుకంటే నేను పొద్దు నుంచి సేవ చేసినా కాబట్టి నాకు ఎక్కువ పైసలు ఇది క్రైస్తవ బుద్ధి నేను ముప్పై సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నాకు ఎక్కువ లాభం ఉంటుంది దేవుడు చాలా క్లోజ్గా నాకు పెద్ద కిరీటం పెడతాడు నాకు ఒక వజ్రాల సింహాసనం ఇస్తాడు నేను దాని మీద కూర్చుంటాను ఇది శారీరకమైన కోరిక దేవుడు నాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చాడు స్పెషల్ పవర్స్ ఇచ్చాడు అందుకే నా సేవలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అది శారీరకమైన ఆశ అది కానే కాదు చూడండి మొదట వచ్చిన వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకునేది గాని వారికి ఒక్కొక్క దేనారాము చొప్పుననే దొరికెను వారది తీసుకుని చివర వీరు ఒక గంట మాత్రమే పని చేసినను పగలంతా సహించి ఇప్పుడు అర్థమవుతుందా భారం ఎండ బాధ సహించి బారం పొద్దు నుంచి సాయంత్రం వరకు మేము ఎండ భారం మోషణం భారం అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి హబ్కు గ్రంథం అంతా భారానికి సంబంధించింది ప్రభు భారం కానీ వీళ్ళు మోసింది ఏ భారం వీళ్ళు సేవకులు మళ్ళా సేవకులు ఏమంటున్నారు ద్రాక్ష తోటలో మేము పగలంతయు కష్టపడి ప్రయాసపడి భారం మోస్తున్నారు పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించి వేడికి వీళ్ళంతా కాలిపోబోతున్నారు ఎండ బాధకు సహించి మా ప్రాణాలు పోనంతగా మా శక్తి కొలది శక్తి మించి మేం పని చేసినాం కాని మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాను మీద సనుగుకొనిరీ క్రైస్తవ జీవితము సనిగ జీవితం ఈ శల్పల్ సనిగ లేదా ఈ సెల్పి సరిగిన లేదా కొన్ని వారిలో అనేకులు శనిగి సంహారకుని చేత సంహరింపబడిరి అనుంది వాక్యం కాబట్టి వాళ్ళు సనిగితే సంహరించి దేవుడు సంహారకుని అప్పగించిండు వీళ్ళు సనిగితే విడిచిపెడతాడా ఆయన నీతిగల న్యాయవాది దేవుడు పాత నిబంధన కాలంలో విడిచిపెట్టిండా తన సొంత ప్రజలని కృత నిబంధన కాలంలో తన సొంత ప్రజలని విడిచిపెట్టాడా పాత నిబంధన కాలంలో రక్తం పెట్టి కొనలేవాలని కృత నిబంధన కాలంలో నిన్ను రక్తం పెట్టి తన రక్తాన్ని క్రయదనంగా పెట్టి నిన్ను కొనుక్కున్నాడు నువ్వు ఇంకా ఆయనకి దగ్గర అతి పరిశుద్ధ స్థలంలో ఆయన నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు నిన్ను పరిశుద్ధ జనంగా చేసుకున్నాడు పేతురాష్ట్ర పత్రికలో నిన్ను పరిశుద్ధ ప్రజలుగా దేవుని ప్రజగా దేవుని ఇస్రాయల్ గా తయారు చేసిన పదాలు పెట్టింది మనకి క్రైస్తులకి వాగ్దాన వారసులు మనకి అన్ని వాదనలు మన కొరికిచ్చండి యేసు ప్రభు నిన్ను విడిచిపెడతాడా సనుగుతే ఎవరైనా సంహారం చేత నశించిపోతారన్న వాక్యం ఇక్కడ చెప్పబడింది కాబట్టి వీరందరూ సనుగుతున్నారు అప్పుడు వారది తీసుకుని చివరి వచ్చిన వారు వీరు ఒక గంట మాత్రమే పనిచేసాను పగలంతూ కష్టపడి ఎండ బాధ సహించిన మాతో కాబట్టి భారం దేనికి సంబంధించింది ఈ లోకపా లోకాతీతమైన భారం నువ్వు సేవకుని కావచ్చు కాని నువ్వు భరిస్తున్న భారం ఏదో ఇక్కడ అర్థం చేసుకోవాలా ఎండ బాధ సహించి మాతో వారిని సమానము చేసిటివే దేవుని సన్నిలో మన అందరం ఉండాలి కదా నేను గొప్ప చిన్న అనేది గానే కాదు కదా శిష్యులలో వచ్చి కొంతమంది అడిగిన ప్రభుని ప్రవ్వా ఈ పన్నెండు మంది మేము పన్నెండు మంది శిష్యులం మాలో ఎవడు గొప్ప ప్రవ్వా అని అడిగినా అప్పుడు ఏమన్నాడు దేవుడు ఒక చిన్న పిల్లవాడిని చెప్పి చూపించిండు గొప్పవాడు అనేది కాదు పర్లోక్రాజన్లో ఎవడుంటాడో చెప్పిండు నువ్వు గొప్ప అనుకుంటున్నావు పర్వ రాజు అనుకుంటున్నావు కానీ పర్వ అటువంటి వాడు ఎప్పుడు పోడు అందుకే ధనికుని చెప్పిండు ధనికుడు పర్లోక రాజ్యానికి చూపించలేదా ఒంటే సూది పెద్దంలో దొరుకుట సులభం అన్నాడు ధనికుడు పర్వ రచన అది దుర్లభం అది విధానం చూపించింది కాబట్టి ఈ ధనానికి సంబంధించిన బోధాన్ని వీరు కూడా ఎక్కువ పైసలు వస్తాయి సేవలో అని అనుకున్నారు మేము పొద్దున్న నుంచి చదివిన వారు కష్టపడ్డాము మాకు ఎక్కువ సేవలు వస్తాయి మేము ఎండ భారం భరించినాం మా వీపుల మీద ఎండ భారం ఇక సమ్మర్లో సేవ అంటే ఇంకెట్టకు తెలుసు ఎండభారం మోసి సన్స్ట్రోక్ సఫర్ అయ్యి ఎండసరా దెబ్బతిని మేము ఇంతగా కష్టపడితే నువ్వు వార్తలు మమ్మల్ని సమానం చేస్తావా వాడు ఐదు గంటలకు సేవ చేసే మేము పొద్దున్న ఆరు గంటలకు సేవ చేసినాం వాడు మేము ఒకటేనా నేను ఫుల్ టైం సేవకుని వాడు పార్ట్ టైం సేవకుడు వాడిని నన్ను ఏకం చేస్తావా ఇట్లా అంటలేరు ఈరోజు పాస్టర్స్ నాకు నన్నారు పాస్టర్ నేను ఫుల్ టైం సేవకుని నువ్వు పార్ట్ టైం సేవకునివి బైబుల్లో లేదు నువ్వు ఫుల్ టైం సేవకునివి పొద్దున ఆరు గంటల నుంచి చేస్తున్నావు నేను పార్ట్ టైం సేవకుని ఐదు గంటలు చేస్తున్నాను చివరికి వస్తే మనకు అందరికి ఒకటి సమానంగా ఒక రూపాయి ఇస్తున్నాయి ప్రతిఫలం ఒకటే నువ్వు పొద్దు సేవ చేసుకుంటున్నావు కానీ నువ్వు సరుగుతున్నావు నేను సనగలే ఒకప్పుడు నేను నిర్లక్ష్యమే చూడండి ఒకప్పుడు నేను నిర్లక్ష్యంగానే ఉంటుంది కానీ నేను ఇప్పుడు సేవ చేసిన ఇరవై అధ్యాయము పదిహేను వర్షంలో నాకు ఇష్టము నా సొంత సొమ్ముతో చేయట న్యాయము కాదా నేను మంచి వాడన కడుపు మంటగా ఉన్నదా చూడండి క్రైస్తవ జీవితం సేవకుల జీవితం కడుపు మంట అంటే కుళ్ళు ఆ పాస్టర్ ఈ పాస్టర్ వాడు అట్లైపోతు వీడిట్లైపోతుండడు వాడు మర్సిడీస్ మెదరుతు బిఎండబ్ల్యూలో తిరుగుతున్నాడు వాడు పార్షి వాడు వోక్స్ వ్యాగిన్ లో దిగుతున్నాడు నేను ఇంకా మారుతి ఆల్టోలనే తిరుగుతున్నా ఇంకోటి నీకు అట్లీస్ట్ మారుటీ ఎల్టోంది నాకు అది కూడా నేను నడక మీద పోతున్నా సేవక్ అంటుండలేదా రెండు రకాల మనసు ఉంటారు దేవుడు నీకు అన్ని ఇచ్చినా అనుభవించలేవు కదా నీకు అన్ని ఇచ్చింది దేవుడు కానీ నువ్వు అనుభవించలేవు ఎందుకంటే నీ జీవిత విధానం నువ్వు నువ్వు తీర్మానించుకున్నావు అట్లా నాకు అవన్నీ అవసరం లేదు సరే చూడండి గొప్ప జనము లేక దేవుని సేవకులు క్రైస్తవులు ఏరితిగునరు వారు ఎండ అనే భారాన్ని మోస్తున్నారు అది వారిని కాల్చివేస్తుంది కాబట్టి మనం మోయాల్సింది ఈ భారం కాదు అన్న విషయం బాగా అర్థం చేసుకోండి మీరు గొనిగే వాళ్ళు కాదు కడుపు మంట వాళ్ళు కానే కాదు ఇటువంటి గుణాలు మనలో ఉండదు ఇతనైనా దేవుడు ఆశ్రయిస్తే మనం కృతజ్ఞత చెప్పాలి ప్రవ్వా నువ్వే కదా అతనికి ఇచ్చినావు నువ్వు ఇవ్వకుంటే పాపండు అట్లా బాగుపడేవాడు కాదు ప్రవ్వా నీకే వదనాలి అతను ఆశ్రయించిన నీకు ఎంత వందాలి ప్రవ్వా అన్న ప్రార్థన మనకు ఉండాల కుళ్ళు ఉండద్దు మనలో ఒక పాసర్ గొప్పడైతుంటే మనం కుళ్ళు గానే కాదు ఎందుకంటే కడుపు మనకు ఉండదు అందరికీ సమానంగా ఆయన ఇచ్చేవాడు కాబట్టి మనం కూడా అందరము సమానంగా సేవ చేసుకోవాలి నువ్వు నీ నీ ప్రాంతంలో నువ్వు సేవ చేసుకో నా ప్రాంతంలో నేను సేవ చేసుకుంటా మీరు ఎక్కడ ఉంటే అక్కడ పోయి సేవ చేసుకోండి అది ఒకటే మీకు అది సులువైంది ఆయన కాడి తేలికైంది ఆయన భారం తేలికైంది మీరు మటుకు భరించక తప్పదు కానీ ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకుని మీరు పోయి అనేక ప్రకటించాలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎంతమంది నేను ఆయన సంగళిస్తూ ప్రవ్వా నేను ఉత్తచిన ప్రవ్వా తలాంతలకు సంబంధించిన బోధ మీకు తెలుసు కదా ఉపమానం ఒకరికి తలాంతలు ఇచ్చండు ఇంకొకరి అందరికి తలాంతలు ఇచ్చాడు చివరికి కూడా వచ్చి నేను ఆ తలాంతిని తీసుకుపోయి భూములు నాటినా ఇదిగో తీసుకొని తలాంత అనడలేదు చెడ్డదాసుడా అనడం వాళ్ళని నిన్ను రక్షించి నేను నీ కొరకు ప్రాణం పెట్టి నిన్న ఇంతగా కాపాడుకొని నీకు ఇంతగా ఆచరిస్తే నువ్వు ఏమీ ఫలం తీసుకొని రాకపోతేవే యుగ సమాప్తిలో నువ్వు చెడ్డదాసు నీకన్నీ ఇచ్చినా నువ్వేమీ ఫలించలేదు నువ్వు చెడ్డదాసువి లా నమ్మకమైన మంచి దాసుడా అని బిరుదంతవా చెడ్డదాసుడు అని బిరుదొంతవా అది తీర్మానించుకోవాల్సిన బలం నీది చెడ్డదాసుడు ఎండ అనే భారాన్ని మోస్తున్నాడు ఈ లోకము శ్రమ కష్టము ప్రయాసమనే భారాన్ని మోస్తాడు అది సైతానుభారం కాని మంచి దాసుడు ప్రభు బారాన్ని మోస్తున్నాడు హబకుక్కు గ్రంథం దానికి సంబంధించింది ఎప్పుడైతే మంచి భారం మోస్తావో ఆయన నిన్ను తిరిగి వచ్చినప్పుడు ఒక తండ్రి తప్పిపోయిన కుమారుని ఎరితిగా కవలిచ్చుకుంటూ వీడు మరణించిండు ఈ బిడ్డ మరణించిన లేదా ఆయన చనిపోయి తిరిగి వచ్చి నా దంటాడు తన అన్న గొనిగిండా తన అన్న గొనిగిండా శనిగిండా లేదా తండ్రి మీద క్రైస్తవ జీవితం అంతా అది జీవిత విధానం తయారైపోయింది కాబట్టి మనం సనిగే వాళ్ళలాగుండకుండా ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవాలా ఒకవేళ తప్పిపోయిన వాడమైతే తిరిగి అసధికి రా ప్రవ్వా నా జీవితాన్ని నీకు సమర్పిస్తుంది తిరిగి నన్ను స్వీకరించి ప్రవ్వా నాకు ఏ యోగ్యత లేదు నీ కుమారులుగా నన్ను క్షమించు ప్రవ్వా నన్ను నీ పనిలో ఒకరిని పెట్టుకో నీ పని వారిగా ఒక పెట్టుకో నిన్ను నీ సేవకుని నన్ను తయారు చేసుకో అన్న ప్రార్థన జీవితం కానీ అతను తన కుమరునుగా అతన్ని తిరిగి స్వీకరించి ఇదిగో చనిపోయిన నా కుమరుడు తిరిగి వచ్చి ఉన్నాడు మనం మోయాల్సిన భారం క్రైస్తవ సంఘము అంత శ్రమల పాలై మరణిస్తుంది రక్తపాతము ఎందుకంటే బైబుల్ వాక్యాలన్నీ దానికి సంబంధించినయే హబకు గ్రంథం అంతా దానికి సంబంధించిందే క్రైస్తవ సంఘాలు అన్నిట్లలో రక్తము ప్రవహిస్తుంది భవిష్యత్తులో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఆయన ప్రార్థన చేస్తూ ప్రవ్వా నువ్వు ఎట్లా గమనం చూస్తున్నావు ప్రవ్వా నీ బిడ్డలందరూ మరణిస్తూ అందరూ రక్తాల పాలై నశించిపోతుంటే నువ్వు ఎందుకు ప్రవ్వా అట్లా చూస్తున్నావు అంటాడు ఆయన మొదటి అధ్యాయంలో మనం వచ్చేవారం నుంచి దీర్ఘంగా ఆ అధ్యాయులు మనం ధ్యానిస్తాం అంతవరకు దేవుడు మమ్మల్ని అందరినీ దీం ప్రార్థిస్తాం పరుశుద్ర దేవ మీకు వందలు లేసాయ్యా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ యొక్క భారమేంది సైతాన్ భారం మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వా ప్రయాసంతో దేవా మీ బిడ్డలు భారం మోస్తారు కానీ వారు మోస్తుంది మీ భారం కాదని మీరు చూపించినారు ప్రవ్వా అది సైతాన్ భారం అన్నారు ప్రవ్వా ప్రభావ మాకు ఆ భారం ఆ భారం మమ్మల్ని విరిచివేస్తారు ఆ భారం కాల్చివేస్తుంది ప్రవ్వా మేము నశించిపోతాం ప్రభా ఆ భారంతో మాకు విశ్రాంతి ఉండదు ప్రభావ ఈ లోకంలో ఉండదు మీ లోకంలో ఉండదు ప్రవ్వా మాకు అనుదినము విశ్రాంతి ఉండాలా ప్రవ్వా మేము మీ కాడి మోసుకోవాలా మీ యొక్క సిల్వను ఎత్తుకొని మేము పోవాలా ప్రవ్వా అటువంటి భారాన్ని మాక అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ ప్రతి బ్రదర్ సిస్టర్ చిన్నపిల్లల గురించి మేము ప్రార్థిస్తున్నాం కదా వారి జీవితాలలో తనని మీ భారం అనుగ్రహించండి ప్రభా ప్రకటించకపోతే శ్రమన్నారు ప్రభా క్రైస్తులందరూ శ్రమల పాలై మరణించబోతున్నారు ప్రభా కాబట్టి మేము దాన్ని తప్పించుకోవాలన్నారు శ్రమలను తప్పించుకోమన్నారు ప్రభా బుద్దిమంతుడు ఆపాదాన్ని గ్రహించి దాని నుంచి తప్పించుకుని వాక్యం కాబట్టి ప్రవ్వ మేం బుద్దిమంతులం కావాలా బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు మీలోనే ఉన్నాయి ప్రవ్వ బట్టి మాకు బుద్ధి అనుగ్రహించండి మేము ఈ శ్రమలను తప్పించుకోవాలా మీలో స్థిరమైన నిశ్చేత కలిగి మేము జీవించాలా మీ విశ్రాంతి మేము ప్రవేశించాలా ఇక్కడ వచ్చిన వారికి అందరికీ కట్టే విశ్రాంతిని మీ దగ్గరకు వచ్చి మీ వాక్యాన్ని నేర్చుకుని ధైర్యంగా ప్రకటించాలా కాలం గతించిపోతుంది వయసు గతించిపోతుంది ఇంకా కొంతకాలం ఉంటే శర్రాలు తనమలి కృషించిపోతుంటాయి ప్రవ్వ కానీ ఈ దినం మంచి దినం కాబట్టి ఈ దినం నుంచి మేము ఈ పనులు మేము చేయాలా అటువంటి జీవితంలో నడిపించి వాళ్ళందరి మీకు సాక్షిలు పెట్టుకొని మీరే మహిం పొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి